నేను అంటాను అక్కడ సంపాదించి ఆ డబ్బు సంపాదించడం మానేసి మళ్ళీ చూసింది హ్యా నేను చూశాను ఎంత ఉంది గృహిణిలోను అందుకని నాకు తెలిసిన గృహిణులు ఎంతోమంది ఉన్నారు మాకిద్దరు స్వామిజీ నేను ఉద్యోగం మానేశాను నెలకు ఒకవేళ డాలర్ వచ్చింది ఉద్యోగం మానేశాను ఈ పిల్లల్ని ఇంకో తల్లిని కూర్చోబెట్టి ఆడ సరిగ్గా చూసుకోండి చోట్ల విని ఇది అందరి టైం నేను ఉద్యోగం మానేశాను వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళందరూ కూడా మళ్ళీ ఉద్యోగం చేస్తాను అని చెప్పిందని నాకు ఇష్టాలు ఐ వాజ్ వెరీ హ్యాపీ నేను చెప్పాను చాలా మంచి పని చేసేవాళ్ళు సో ఎనివే గృహ మీద కల్పవృక్షము ఇంట్లో ఉన్నట్లే గృహిణి ఇంట్లో ఉన్నట్టే కల్పవృక్షం ఇంట్లో ఉన్నట్టే ఆ గృహిణిని ఉద్యోగానికి పంపించామనుకోండి ఓపెన్ కాంప్రమైజెస్ తప్ప ఇంటికి వచ్చేవడికి మనకు తప్పు కాఫీ ఇవ్వాలంటే ఆర్మీకి కూడా ఇంకో తప్పు కాఫీ అవ్వడమే ఇవ్వాలి అంటే అలసిపోవడం అందరికీ సమానమే సో ఇట్స్ డిఫరెంట్ టాపిక్ ఎందుకునో నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్పాను కానీ ఉద్యోగం చేయడం తప్పకుండా అభిప్రాయం కాదు ఇట్స్ ఓన్లీ ఆఫ్ కన్వీనియన్ నాట్ టాపింగ్ అమ్మ రైట్స్ రైట్స్ అక్కడ పాటింగ్ ప్యూర్ కన్వీనియన్స్ అండ్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది ఎంటైర్ ఫ్యామిలీ ఆ దృష్టితో నేను హోషాను అభిప్రాయం తప్పకుండా నేను దిగు కూడా సో నాకు ఒక గృహిణి సో నా స్వభావానికి తగిన బుధిని కావాలి సమానశీల ఎందుకంటే తాను తపస్సు తపస్సు చేసుకునే స్వభావం తరవాడు కొంచెం ఆ ఆ విధంగా ఈశ్వర ఆరాధన అదే అధికంగా చేసుకునే స్వభావం తలవాడు తన మనసుకి తగ్గ బృధిని కావాలి కోరుకోవడంలో తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళకి అటువంటి సంస్కారాలు లేదనుకోండి వాళ్ళకి తపస్సు వీక్షణలు లేదనుకోండి ఇలా పెళ్లి చేసి పెడితే ఆ తర్వాత అమ్మాయి బాధపడదు ఇతను బాధపడాలి అలాంటి అమ్మాయి నాకు కావాలని కోటే కోటేడు శ్రీ భగవానులు అక్కడ ఇంకా చాలా ఉన్నతమైన స్థితి నేను ఉంటే అతనితో ఆ స్థితిని కంప్లీట్ చేశాను ప్రజాపతి సుఖ సమ్రాట్ మనరు విక్షాతంగా బ్రహ్మాత్సం యోధివసం శాస్త సప్తానం అంటే భగవానుడు శ్రీ విష్ణు భగవానుడు చెప్తున్నాడు ఆయన కర్దమా ఆయన పేరు కర్దమ ప్రజా అంటే కర్ధమాట ఇవేం చెప్పేకు స్వస్వాయం భూవము బ్రహ్మావృతంలో బ్రహ్మావృత్తం అంటే ఇప్పుడు దిపూర్ అనే పేరుతో ఉన్నది సో కానుపూర్తి సమీపంలో గంగా నది తీరానున్నది నేను వెళ్ళానదితో కూడా ఇప్పటికీ స్వామి భూమం ఇక్కడ ఉంది కూడా అని అలాగా చెప్తా ఇస్తాను ఇప్పుడు సో ఆ బ్రహ్మావృతంలో ఉన్నాడు ఆయన ఆయన ఆయన పేరు శతరూప సో ఆ శతరూప స్వయంభూ మంగు వాళ్ళిద్దరికి ఒక అమ్మాయి ఆత్మజా సితంగీం వయస్ భీతాము ఈయన ఈయన శ్రీ మహావిష్ణువు అన్ని చూసే చెప్తాడు ఎవరికైతే చెప్తాడు ఆమె వయస్సు కూడా నీకు సరిపోతుంది శీలం కూడా నీకు చాలా సుందరి సో నీ వివాహం చేసుకో మరి ఎలాగైతే నాకే నాకు ఎలాగ కాంటాక్ట్ అయ్యే చెప్పేసేపు ఆయనే నీ దగ్గరికి వస్తాను సో అని ఈయన వరం ఇచ్చాను అంటే ఆయన మనసులో అటువంటి సంకల్పాన్ని పరమేశ్వరుడు కలిగిస్తాడు సార్ భావించి పరమేశ్వరుడు అంతర్ధానమైనాడు తవ క్షేత్ర ఇంకా కాదు ఇంకా మాట్లాడారు ఇంతేకాదు నీవు చక్కగా అంత కాలకాలను దాపడం చేస్తావు నీ కడుపున నేను కొడుకుగా అవతరిస్తాను అని కూడా భావిస్తున్నాను తవ క్షేత్రే ఆమె పేరు దేవభూతి నేను నీకు కుమారుడుగా అవతరిస్తాను ఇది కపిలావతార కాచ చెప్తున్నాను నేను కపిలావతారం భగవాన్ కపిల మహర్షి అవతారం అథ సంప్రస్థితే శుక్లే అర్థమో పద వరకు సో ఇంత మాత్రము ఆ వరాన్ని ఇచ్చేసి శుక్లే శుక్రహా అంటే విష్ణు శుక్రవధాన కదా విష్ణువు అంటే అంతర్ధానం అవుతారు వెళ్ళిపోవడం అంటే అంతర్ధానం అయ్యారు కనపడ్డాడు అంటే ప్రకటన అయ్యాడు అని అర్థం ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు కాదు అంతర్ధానం బల్బు వెలిగిందంటే అర్థమైతే ఎలక్ట్రిసిటీ ప్రకటమైంది బల్బు ఆగిపోయిందంటే ఎలక్ట్రిసిటీ ఆగిపోయిందని కాదు ఎలక్ట్రిసిటీ ఆగిపోతాం సో ఆ ప్రకటం అయ్యేది అంతర్ధానం సో ఆయన అంతర్ధానం అయ్యాడు సరే మను మాస్తాగా ఈయన ఇంకా నేను చేయాల్సిందేం లేదు భగవానుడే నాకు వరం ఇచ్చాడు ఆయన అలాగే కాలంలో కూర్చుంటున్నాడు నిమ్మకి నీరెత్తినట్లుగా ఆశ్రమంలో కూర్చుని ఉన్నాడు అలాగే రాశాడు స్వ బిందు సరసి కాలం ప్రతిపాదయం ఆ కాలానికి ఎదురు చూశా బిందు అనే స్థానం స్థానం పేరు బిందు అది గుజరాత్ లో ఉంది గుజరాత్ లో బిందు బిందు సరహా ఇప్పటికీ అదే అదే పేరుతో ఉండదు సో ఈ బ్రహ్మావత్వం ఉత్తరప్రదేశ్ లో ఉంది ఇది బిందు సరహా సో టూ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఇన్ బిట్వీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆ డిస్టెన్స్ ని ఆయన ఆ మహారాజు స్వయంభవ రథం మీద కవర్ చేసుకుని వస్తున్నాడు ఆయన బయలుదేరి వచ్చేస్తున్నాడు ఆయన ఆయన భార్య ఈ ఆయన ఇంకా కొడుకు వాళ్ళు కూడా ఉన్నారు పాటు వచ్చా అందరినీ ఎక్కడ కూడా వస్తాడు రథంలో సిద్ధులు ఈ వస్తున్నారు అన్నమాట సో ఆ దానికి బిందు సరస్సుని పేరు ఎందుకొచ్చిందంటే భగవతో నేత్రాన్ హర్ష బిందమ మహర్షి యొక్క తపస్సుని చూసి ఆయనకి ప్రత్యక్షం అవడం కోసం భగవానుడు అక్కడ ప్రకటమైనప్పుడు ఆ కండ్రుల యొక్క శ్రద్ధకి అతని యొక్క ఆ భక్తిభావానికి ఆనందంతో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నేత్రం నుంచి రెండు బిందువులు అది బిందులు ఆ బిందువులు ఆ అక్కడ సరస్సు తపస్సు చేశాడు ఆ బిందువులు పడ్డ కారణంగా అది బిందులు సరస్సు ఇది స్థాపన అంటారు వెరీ రొమాంటిక్ వే ఆఫ్ లివింగ్ ఎట్ లిఫ్ సో ిందునామ పుణ్యం శివామృత జలం మహర్షి జనసేవి చాలా పవిత్రములైన జలాలు మహర్షులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఆ స్నానం చేసి ఆ జలాన్ని పానం చేస్తారు ఆ బిందు సరస్సు దగ్గరే కపిల మహర్షి కూడా ఉంటాడు మనం కూడా పోతాం సో చాలా అందమైన స్థలం అక్కడ మహర్షి వర్ణిస్తారు చాలా పవిత్రములైన వృక్షము లతలు ఉన్నాయి అంటే వృద్ధ ప్రాటంస్ మాత్రమే అలా కాకుండా లేకపోతే బొమ్మ జముడు మొక్కలు అవి కూడా అనందన్నారు కానీ మరి ఇక్కడ పుణ్యద్రుమ లతా జాలయ్య అంటారు అంటే మామిడి చెట్టు ఆ వాతావరణంలో కుదిరితే తులసి చెట్టు ఆ తర్వాత రాగి చెట్టు మరిది చెట్టు ఇవన్నీ పుణ్యద్రుమాలు సో చెత్త చెట్టు కూడా మంచిదే అదే పుణ్య ద్రువ వస్తుందో ఐ లాక్ షూర్ వెరీఫుల్ బట్ బొమ్మ జముడు తప్పనిసరిగా అది ఒక పర్టికులర్ క్లైమేట్ ఉపయోగిస్తాయి కానీ మంచి ట్రాపికల్ క్లైమేట్ ఇవి పుణ్య దృవం ఇలాంటి చెట్లు ఉన్నాయనుకోండి ఎవరి మీరు తెలుస్తున్నా పూజ పుణ్యం హృదయ చక్కటి పక్షులు కిలకిల రావాలని చేస్తూ ఆ చెట్ల మీద వాళ్ళు చూస్తారు చెట్లేవనుకోండి పక్షులు ఎక్కడి నుంచి వస్తాయి సో సర్వత్తు ఫల అన్ని ఋతువుల్లో కూడా ఎవో రకం పనులు ఉంటాయి ఎవో పుష్పాలు దొరుకుతూనే ఉంటాయి సో వనరాజిశ్రీయాన్వితం చక్కటి వుడ్స్ కొనరాజి అంటే వుడ్స్ ఆ వుడ్స్ యొక్క శోభ చక్కటి శోభ నాకు వర్ణన కనపడిందంటే దాన్ని పూర్తిగా విలుపెట్టేయడానికి మనసుకొని నైవి చూసుకునే ఉంటాను అయినా కూడా ఏదో ఓ శోభ అయినా చెప్పకపోతే ఎందుకంటే దాంట్లో అలా సౌందర్యం ఉంటుందో చూడండి మత్త ద్విజ గణ ఏం మత భ్రమ భ్రమం సో మదించినటువంటి పక్షులు తిలకి రావడం వల్ల చేస్తున్నాయి మదించటం అంటే అవి కడుపు చిగుళ్ళని తిని పొగరెట్టి ఉంటాయి అవి బను చేసుకున్నాయి తర్వాత చక్కగా సున్నతలు దేనిని పాలన చేసి ఆ అవి జుమ్మని నాదాని చేస్తుంది మొత్త బలిహీనటో పోజరాత్ లో ఆ ప్రాంతంలో నెమటు చాలా అధికంగా ఉంటాయి అవి అంటే వైల్డ్ టీకాక్స్ అన్నమాట అవి వచ్చి వారి డ్యాన్స్ లో చేస్తూ ఉంటాయి అది ఆహాంత పఠాట ఓపెన్ చేస్తున్నాయి కదా డ్యాన్స్ ఇటు తెగ డాన్స్ చేస్తూ ఉంటాయి అప్యన్ మత్త కోల ధరించినటువంటి కోకిలలు మామిడి చిరువులను తిని కంఠాన్ని సవరించుకుని అవి కుహూనాదాన్ని చేసి రా నీకు చేతనైతే నాతో సమానంగా కుహూనాదం చెయ్యి అని ఆహ్వానిస్తున్నాయి కోకిలా అహ్వానిస్తుంది గమనించలేదు అవి ప్రోవక్షు సమా నీకు చేతనైతే దమ్ ఉంటే నాతో సమానంగా నువ్వు చెయ్యి అని ప్రోవక్ష చేస్తూ ఉంటుంది సో ఆ విధంగా అలాగే దాన్ని కదా ఇంకా ఇంకా ఉంది వర్ణ సో ఎనీవే అక్కడికి వచ్చినాడు మను మహారాజా వచ్చి మహర్షిని చూసినాడు దదర్శను నివాసీనం తస్మిన్ హుత హుతాశనం ఆ మహర్షి తన కుటీరంలో అడుగు మీద కూర్చుని అది జపంధి చేసుకుని ఖాళీగా ఉన్నాడు తపస్ అయితే చూడండి వ్రత అయిపోతే కొంచెం ఫ్రీగా ఉంటారు అథో ప్రజముపాయాసం ఋుదేవం రణతం పురా అపర్య ప్రత్యతిన ాజా ఆ రథము ఆ చిహ్నము వాటిని పెట్టి చక్రవర్తి మనం ముంగిటికి వచ్చున్నారు అని గమనించి వెంటనే కర్దమ మహర్షి ఎదురు వెళ్లి ఆయన కోరుకొని తీసుకువచ్చాడు ఆ మహర్షి ఆ మహారాజు మహర్షి పాదాన్ని నాన్నం పెట్టాడు ఆయన ఎందుకంటే గొప్ప అపశ్యాలు కనుక కర్దమౌ వాచ నూనం చం క్రమణం దేవ సతాం సంరక్షణాయత్వం హరే శక్తి పాలిని ఆ శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క ఒక అంశ చక్రవర్తి ఎందు లేక ఒక దేశాధినేత ఎందు ఉంటుంది ఆ అంశ ఉండబట్టే ఆ దీని నేత లేక ఆ రాజు ఆ ప్రజలందరినీ కూడా పరిరక్షిస్తూ ఉంటాడు కాబట్టి నీవు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశతోటి చక్రవర్తిని లోపలికి దయచేయవలసినది నీవు ఈ సామ్రాజ్యంలో ఉండే వ్యవహారాలను చూసుకోవడం కోసం ఇలా దగ్గర వచ్చుంటావు బహుశా అని అంటున్నాడు మనసులో బహుశా మనసులో తెలుసు కూతుర్ని తనకిచ్చి వివాహం చేయడానికి వచ్చేదో తెలుసు బికాజ్ విష్ణు చెప్పి వెళ్ళాడు కానీ అలా అనుకుండగా బహుశా మీరు ఏదో ఇక్కడికి బలం అని అలాగే అలా అనుకున్నాయని అలాగే మాట్లాడాలి కండానికి మీద లేదు సో మీరు ఇంకా ఇలాగే చక్కటి పవిత్రమైన సంభాషణ ఆయన చేస్తారు మనువాచ బ్రహ్మా సృజ స్వముఖత యుష్మానాత్మ పరీక్షయ ఛందోమయాంస్త విద్యా యోగ యుక్తలంపట ఆయన అంటాడు చూడయ మహాత్మ మమ్మల్ని పరమేశ్వరుని యొక్క అంశతోటి మేము రాజ్య పరిపాలన చేస్తూ ప్రజల్ని సంరక్షిస్తున్నామని ఉన్నాడు బానే ఉంది సంతోషం మమ్మల్ని ధర్యాదు చేశారు కానీ మేము ఈ రాజ్యపాలన అనే వ్యవహారంలో పడి కొంత భోగలంపటలోనవుతూ ఉంటాము కొన్ని భోగాలు మనకి లభ్యమవుతూ ఉంటాయి వాటిల్లో మేము గెలిగలాడుతూ ఉంటాం కానీ నీవు ఉన్నారే సాక్షాత్ ఆ వేదమే మూర్తి భువరించినట్లున్నావు ఒక్క తపశ్యానివి సో ఈ నీ యొక్క దర్శనం నాకు కలగటమే మహాకాక్యము అని ఆయన అలాగే మాట్లాడాల్సి ఉంటుంది ప్రజల సుస్వభాన్ దుహిత స్నేహ పరిక్ష్టాత్మ మమ శ్రోతు మనహసి దీనస్ శ్రాదితం కృపయా నేను మహారాజుని చెప్పడం వచ్చినాయి అదంతా సరే ఆ విషయాలు అట్టు పెట్టు బట్ నేను నిన్ను ఒక కోరికను పోరాడం కోసం వచ్చాను నీవు దయతో నా కోరికను మందించాలి నా హృదయంలో ఒక చిన్న క్లేశం ఉండిపోయిందయ్యా ఏమిటంటే ఆ క్లేషము నా ముద్దుల పట్టి ఈమె దేవహూతి ఈమెకి ఒక యోగ్యుడైనా అయ్యే చేతిలో పెట్టి నేను ఆ కృతాక్షున్న వారి అనేటువంటి గంగ ఒకటి మనసులో అదుర్దాన ముందుపోయింది మహారాజుకైనా ఉంటుంది కదా పేదవాడికే ఉంటుందని మీరు అనుకోండి హనవంతుడు కూడా కుమార్తెను యోగ్యమైన వరుడికిచ్చి పెళ్లి చేయాలనేటువంటి బెంగ ప్రతి వాడికి ఉంటుంది సో ఆ బెంగ నాకు ఉన్నది ఈమె ప్రియవ్రత ఉత్న పాదులు అనే ఇద్దరు నాకున్నారు వాళ్ళ వాళ్ళు ఉన్నారు నాకు వాళ్ళ చెల్లెలు సో నాకు మార్తె పేరు దేవభూతి ఆమెకు వయస్సులో శీలంలో గుణంలో అన్నింటి కూడా తగినటువంటి వరుణ్ణి నేను వెతికే ప్రయత్నంలో ఉన్నాను మీ సంగతి నేను గమనించారు పైగా అశురుణో నారద దేశ నారదుడు నాలుగు నారదుడి అసలు భాగవతంలో ఆయన ఏం చేశాడో తెలుసున ఈ శ్రీ మహావిష్ణువు దీనికి సాక్షాత్కరించడానికి ముందే అక్కడికి వెళ్ళాడు బ్రహ్మావర్తం వెళ్ళాడు ఆయన ఎక్కడ పడితే అక్కడికే వెళ్తాడు నారదుడికి ఏ శాఖ వాళ్ళు అంటే ఆయన సాక్షి బ్రహ్మావృతానికి వెళ్ళాడు బ్రహ్మావర్తానికి వెళ్ళి ఆయన డైరెక్ట్ గా ఈ మను మహారాజ్ దిగ్రీకి వెళ్ళాలి ఆయన అంతపురంలోకి వెళ్ళిపోతాడు ఒంటింట్లో వెళ్ళిపోతారండి కొంతమంది ఇంక ఇంట్లో యజమాని డ్రాయింగ్ రూమ్ తో సంబంధాలు ఒంటింట్లో పెడుకోవడం ఏమని వెళ్ళాలంటే ఒంట ఏం చేశారు ఈ సత్యంగా కాదు సో ఆయన ఏం అంతఃపురానికి వెళ్ళి దేవహూతి దగ్గరికి వెళ్ళారు దేవహూతి మీకు మీ నాయన వివాహం చేసేప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో కర్తరుడు అనే ఒక గొప్ప వేదవేత్త తపశ్యాలు ఉన్నాడు సో ఆయన వివాహం వారు నీకు సుఖం కలుగుతుంది అని ఉపదేశం ఆలోచించాను చేసేసి ఇంకా ఆ మనసులో పడిపోయింది సో ఇంకా ఇంకో వరుడు ఎవడు పనికి రాడావరికి అర్థముడే కావాలి సో నా కూతురు అలా చెప్పిందో నాతో నేను అందుకోసం నిన్ను ఎదుర్కొంటూ వచ్చాను ఫాల్స్ ఇన్ ప్లేస్ పరమేశ్వరుడు నా విగ్రహం ఆల్ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ ఎవ్రీథింగ్ ఫో ఇన్ సో తత్ ప్రతి ఛద్జాగ్రీమాం శ్రద్ధయో బహుతాం నేను చాలా ప్రేమతో నేను నీకు ఈ అమ్మాయినిచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను కాబట్టి నీవు అంగీకరించవలసింది అనుకోరువాచ బాధం బాధము బోధుతామోహం సరే అన్నాడు ఇప్పుడు కూడా మనం చెప్పే సమాధానం ఆ బాధం అనే మాటతో ఉన్నట్లయితే ఎవరివాడి మనస్సుకి ఎంతో ఉత్సాహం కలిగింది తర్వాత వారికి ఆ టెన్షన్ ఉండదు వీడు ఏం రిప్లై ఇస్తాడో అనే టెన్షన్ ఉండదు అంతమంది ఏం చేస్తారంటే పెళ్లి కూతురు చూసి నేను తర్వాత కబుర్లు చేస్తాను లేని వాళ్ళకేమి వాళ్ళకి కష్టమే ఉంది వచ్చారు పలహారాలు వాళ్ళకి ఏం కష్టం ఉంది తర్వాత కబురు చేస్తాను తర్వాత కబుర్లు ఎప్పుడు చేస్తానో చెప్పండి నేను ఒకసారి అడిగాను అలా చేస్తాడు ఒకసారి మాలోచిండి అంటే అది ఎక్కడో వారం పది రోజుల్లో ఉన్నాను ఇది ఎలా ఉందంటే బాగా నుండి మొదలు పెట్టారు పదింటికి మొదలు పెడతారంటే పదిన్నరకు వచ్చి అదేమిటంటే మీరు పది గంటే పడిందికే మొదలు పెడతారా అని అంటే చెప్పండి అసలు పదించు గంటే పడిందికే మొదలు పెడతారు నేనంటాను వారం పది రోజులు అంటే వారమా పది రోజులుగా చెప్పండి సో జడ్లీ హన్హ్యాపీగా ఉంది దేవుడు ఇలాగ చేస్తున్నాడు ఈయన జట్లీ హన్హ్యాపీగా వచ్చాడు సో వాళ్ళు ఏమో ఎట్లా అయిన ఎందుకంటే ఎవరు వాళ్ళు టెన్షన్ లో ఉంటారనే ఆలోచన ఉండదు పెద్ద మనస్సు ఉండాలి ఎంత విశాల హృదయం అంటే అంత మంచిది సో వాహనం నేను మీ అమ్మాయిని వివాహం ఆడతాను ఇంట్లో హు కామహ మీరు నన్ను ప్రార్థించిన హృదయంతో అలాగే నేను కూడా ఒక అమ్మాయిని వివాహం ఎదురు చూసుకున్న తర్వాత అప్రతాచ తవాత్మజ ఈ కుమార్తె మరి ఒకటిని ప్రేమించలేదు అని నాకు నిర్ధారణమైనది అప్రత్త ఆమె మనసు ఇంకోతో బాధ వేస్తుంది అనుకోండి మనం ఆయన పెళ్ళాడికి ఎవరు ప్రయోగం అలా వద్దు ఆయన నన్నే ప్రేమించింది నాలుగు మాది ముందే ఆవిడిగా సంస్కారాన్ని కలిగించాడు చాలా సింపుల్ సో నేను ఆయనను వివాహం చేసుకుంటాను సమ అమ్మాయ విధౌ ప్రతీత ఓ మహారాజా నీ గొప్ప చక్రవర్తి వచ్చి ఇంతటి అందమైన అమ్మాయిని లక్ష్మీదేవిని ఇచ్చినట్టుగా ఇస్తుంటే పారవేసుకుంటాడు ఎవరైనా లక్ష్మిని బయట పారవేసుకుంటారా శ్రీరిరామ్ ఒక అడ్డు వాళ్ళు ఉండునా తప్పకుండా నేను అంగీకరిస్తున్నాను అని ఒక చిన్న రైడర్ పెడుతున్నాడు అలా అంటున్నాడంటే రైడర్ పెడుతున్నానని అర్థండి రైడర్ ఏమంటే నేను ఇప్పుడే చెప్తున్నాను తర్వాత మీరు మనస్సు కష్టపెట్టుకోకూడదు నేను ఎప్పటికైనా సన్యాసం తీసుకుందామనే దృష్టికోణం కూడా ఉన్నది గృహస్థాశ్రంలో ఉంటాను వానపృస్థాశ్రమం కూడా ఉంటుంది ఆ తర్వాత జీవితంలో సన్యసించాలనే కోరిక నాకు ఉంటుంది నేను సన్యసించిన తర్వాత అది ఒక వీళ్ళు ఇలా చేశాడు అలా చేశాడని మీరు బాధపడతారు ఇష్టం బాగుండదు కదా సో మీరు ఇప్పుడే ఆలోచించదే మీరు ఒకసారి మీ చెప్పండి మీ చెప్పండి మీ అమ్మాయికి కూడా ఆలో అడిగి మీకు అంగీకారం అయితే తెలుసుకోవాలి ఒకవేళ మీకేదైనా ఇబ్బంది ఉందనుకోండి నేను హ్యాపీనే పెట్టాను అని విడి పెట్టిన కూడా మహిషుహితుంటే అతో భిష్యే సమయే నీ కొంతకాలము ఎంత కాలము ఉన్నది అలాగే షెడ్యూల్ కింద కనిపించడం కుదరదు కొంతకాలము నేను ఆమె కలిసి గృహస్థ ధర్మాన్ని పాటిస్తాను ఆ తర్వాత ఏం చేస్తాం అతో ధర్మాన్ పారమహంస్య ముఖ్యాన్ పారమహంస్య ధర్మములను అంటే సన్యాస ధర్మమును నేను స్వీకరించాలని నాకైతే అలాంటి ఒక ఒక ఆర్కిటెక్ట్ లేకపోతే ఒక అంబిషన్ ఉన్నది నేను పాపం ఈ హను మహారాజు నేను సో వ్యవసి మహిష సరే మరి నాకు టైం ఇయ్యి నేను ఒకసారి మహిష దుహితూ నా భార్య నా కుమార్తె వాడుతో మీరందరికీ కౌత్వం చెప్తున్నాను మీరు భార్యను అడిగాడు అది ఎందుకు తరకాయ అవుతుంది అలా స్పష్టంగా చెప్పి కుటం ఎందుకంటే ఆయన కదమ్మ మహర్షి తపస్యాలు ఆయన శిక్షించి మాట్లాడవు కుమార్తెతో చెప్తే కుమార్తె అంది నేను ఆయనే ప్రేమించాను ఆయన వివాహం ఆయన ఆడకపోయినా ఆయనే నాకు విధానం ఆయనే ఆవిడ లవ్ ఇస్ లైక్ గా సో ఆవిడ దగ్గర ఇబ్బంది లేదు ఎందుకంటే నాలుగు మనుషులు చెప్పినప్పటి నుంచి ఆవిడే ఈయన వివాహం ఆరకపోతే ఆవిడ వివాహం లేకుండా ఉండిపోతుంది కాబట్టి సమస్య లేదు ఆడవైతుంది కూతురు భార్య కూడా ఆవిడ మాత్రం సో సరే ఓకే సరే అని వాళ్ళేమంటుగా చెప్పవాహం వివాహంగా అక్కడ అందరూ మహర్షి కోణం అది సో కథల మహర్షికి అక్కడికి వివాహం చేయాలనే నలుగురు పండితులు వచ్చారు ఇక అక్కడ నుంచి మంత్రాలు అగ్నిహోత్రాలుసిద్ధంగా ఉన్నాయి మంత్రాలు ఆయన పెట్టారు సో వివాహం అయిపోయింది రాజు కలుగుతుంటే డెబ్బలకు బాగానే ఉన్నాయి వెతుక్కోవాలా సామగ్రికి వెతుక్కోవాలా అన్ని ఉండనే ఉన్నాయి పెళ్ళికొడుతూ పెళ్ళికూతూ ఉన్నారు వివాహం అనేది అంత పెద్ద సోషల్ ఫంక్షన్ గా ఉండేది కాదు ఈ రోజుల్లో వివాహం సచేత అకేషన్ అన్నట్టుంది గర్వం అయితే కేవలము ఆ ధర్మానికి ఆ విధికి ప్రాధాన్యం ఉండేది ఎవరో వచ్చేవాళ్ళు వచ్చేవారు ఇప్పుడు ధర్మము విధి వెనక్కి వెళ్ళేది సోషల్ సిచ్యువేషన్ బాగా ఇంప్రూవ్ లేకపోతే సోషల్ ఫంక్షన్ లైక్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ చిన్న వీళ్ళైతే ఎంతమంది వినిపించాను అంత ఖర్చు పెట్టాడో మరి ఇంపార్టెంట్ కాదు వివాహం శ్రద్ధగా శాస్త్రీయంగా చేస్తే బాగుంటుంది సో అశక్నుగహం ముంచన్ బాష్ప కళాముకు వివాహం చేశారు ఆనందమే వివాహం చేసి పుట్టిని అర్థవాన్ని పంపించేందుకు మొట్టమొదటిసారి మహాదుఖం కలుగుతుంది మొట్టమొదటి సరే సో తాదా సరికాడు విజంతే గృహణ కథలను తనయా విశ్లేష దుఃఖై నవై నవై హన్న మాట కూతురు వెళ్ళిపోతుందని దుఃఖపడతాడు ఎప్పుడు నవై ఫస్ట్ మళ్ళీ కూతురు వస్తుందండి కూతురు వచ్చి తర్వాత ఏదో మూడో నెల ఐదో నెల ఇలా ఉంటుంది వెళ్ళలేదనుకోండి అందరికీ సమస్య కాబట్టి రెండోసారి వెళ్తుంటే నల్లుతో పంపిస్తారు మొదటిసారి వెళ్తుంటే మహా దుఃఖాన్ని అందరూ ఆ చుట్టుపక్కల ఉండే ఇళ్ళ వాళ్ళు కూడా దుఃఖపడతారు అదే ఇక్కడ ఎంతవరకు ఇంకోటి తిరిగితో మనం ఉండే అదు ఇప్పుడు మనకు కనపడదు అలా అందరూ దుఃఖిస్తారు మా సహజమండి సో ఆయన కౌగలించుకుని వాళ్ళు దుఃఖిస్తూ ఆ రథానికి వెళ్ళిపోతారు మహారావుకి కూతురు మీద పెద్ద ప్రేమ ఒక్కే కూతురు కొడుకులు దగ్గర ఉన్న ఆ కూతురిని గొప్ప అతి కష్టం మీద విడిచిపెట్టి కలంబట నీళ్ళలో గొప్పబుటా కాలుస్తూ ఆ మహర్షి దగ్గర సెలవు తీసుకుని మహర్షిని ఆశీర్వదించి ఇప్పుడు అల్లుడు కనుక ఆశీర్వదించి ఆయన బ్రహ్మావర్థానికి వెళ్ళాడు పితృభ్యాం తిస్థితే సాధ్వీ పతింగిత కోద పరియచర ప్రీత భవానీవ భవం ప్రభు తల్లిదండ్రులు వెళ్ళిపోతారు ఇప్పుడు భర్త ఒక్క కాకం కానీ ఆమె భర్తని ప్రాతినిత్యము చాలా ప్రేమగా సేవించినది దాని దృష్టాంతం ఏం భవానీవ భవం పార్వతీదేవి శివుని పరిజర్య చేసినట్టుగా చేసినది సేవ చేసినది తర్వాత ఊంగిత కోవిడ అంటే అతని మనస్సులో ఉన్న భావాన్ని ఈమె ముందే గ్రహించి అనికొక కోవిడ కోవిడ అంటే పాండిత్యం అది ఒక బుద్ధి యొక్క ప్రజ్ఞ ఆ ప్రజ్ఞతోటి మహర్షికి ఇది కావాలి అని ఆమె ముందే గ్రహించి అది అందజేసేది ఇవి అందజేయడం ఆయన తీసుకుంటాడు అలాగే సమస్య ఏం కాదు ఆ విధంగా ఆమె సేవ చేసేది పరిహే చేరం సేవ చేసే విధానం కూడా ఉంది అడిగితే ఇవ్వడం అడగడానికి ముందే ఇచ్చేటువంటి ఆమె చేసిన సేవలు వర్ణిస్తారు చూడండి విశ్రంభేణ ఆత్మశౌచేన గౌరవే నేన శుశ్రూషయా సౌహృదేన వాచ మధురయాభో సాధారణంగా కొంతమంది అవసరం ఎవరండి ఈ భార్య భర్తకి ఎందుకు సేవ చేయాలి అని అనుకుంటా ది పాయిర్త యొక్క సౌకర్యం కోసం సేవ చేయడం అన్నది కాదు కదా దట్ ఈజ్ నాట్ దిల్ గ్రో అవడం కోసం సేవ చేయాలి ఇప్పుడు కూడా మనం ఎప్పుడు సేవ చేసినా సేవ అనేది ఒక సేవ నేను ఈ కూడా నేను చెప్తాను భర్తకి భార్య చేయ భార్య సేవ చేసిన తండ్రి కొడుకు సేవ చేసిన సమాజంలో ఉండే వ్యక్తులకు దీనులకు అనాథులకు కొంచెం అపన్నత స్థితిలో సేవ చేసిన ఎప్పుడు సేవ చేసినా సేవ చేయబడే వారి యొక్క అభివృద్ధి కొరకు కాదు ఈ సత్యాన్ని గుర్తించాలి సేవ చేయబడే వారు వారి ప్రారంభానుసారంగా వారి జీవితం వస్తుంది మన సేవ అనేది వాళ్ళని ధరిస్తుంది అని అనుకోవడం కొరపాలి మరి ఇంకెందుకు అయినా వాళ్ళ లోకం కాకపోతే ఇంకెందుకండి ఈ సేవ లోకంలో చాలా రాంగ్ నోషన్స్ దేవుడికి పూజ చేసి దేవుని ఉద్ధరిస్తున్నామని అనుకుంటాం మా దేవుడండి లాభం ఏ మాది ఏంటండి ఏం దేవుడు అండి నైవేద్యం లేదు పూజ లేదు అలా పాడుకోడున్నాడు దేవుడు బాగా కూడా ఉన్నాడు నైవేద్యం పూజ లేకపోతే అది దేవుడు బాధపడ్డాం కదండి మనం పాడుకోడున్నాం ఓ కాన్సెప్ట్ ఇస్ రా దేవుడి లోడే ఉందండి మనం పూజ చేయకపోతే సో ఇట్ ఈస్ నాట్ మైట్ దా అలాగే సేవ మనం చేయకపోతే ఎదరోడు నష్టపోతాడని అనుకున్నంత కాలము వాటికి అసలు సేవ టై తెలియదు సేవ ఎందుకు చేస్తామంటే ఇతరులకు సేవ చేయడం ద్వారా మనకి గ్రోత్ అండి ఇట్స్ వండర్ఫుల్ గ్రోత్ మెజర్డ్ ఇన్ మోడల్ టర్మ్ నార్మల్ ధర తక్షణ దాన్ని కొరవటం సాధ్యం కాదు భర్తకి సేవ చేయటం తర్వాత మీరు ఆలోచించండి మన సాహిత్యంలో దీన్ని మీరు ఇదంతా కూడా పాప వ్యవహారం దోషిచ్చేస్తే ఏమో చెప్పలేము కానీ దాంతో ఉన్న సైకాలజీని గ్రహించినట్లయితే ఈ పతివ్రతలు కొనబడి వాళ్ళు ఉన్నారే వాళ్ళ భర్తలు పెద్ద యోగ్యులేం కాదు వాళ్ళు పెద్ద చెప్పులు ఎన్నో అనే కాదే అక్కడ ది పాయింట్ ఇది భర్త ఎంత యోగ్యుడు అన్నది ఇష్యూ కాదు ఆమె సేవ చేసింది తన కోసం ఇతరులకు సేవ సో ఒక మహాపతివ్రత ఉంటుండే సావిత్రి సావిత్రి పేరు ఏ రుజుడు కానీ సత్యవంతుడి పేరు పెద్ద ఆమెని బట్టి వచ్చింది సత్యం పేరు సావిత్రి సత్యవంతుడు అంటారు అరవిందో సావిత్రి అయిన పుస్తకం మీరు పెట్టాడు సత్యవాహనాన్ని పెట్టలేదు సో సత్యవంతుడు ఎంతటి గొప్పవాడు ఇస్ నాట్ ది ఇష్యూ స్థానంలో ఉన్నాడు సేవ చేసే అవకాశం మనకు వచ్చింది సేవ చేస్తాం పర్సనల్ గ్రోత్ ఇట్ నాట్ మెన్స్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అవర్ ఈ సత్యాన్ని గ్రహించాలి కానీ సేవ చేసింది ఎలా సేవ చేసింది విశ్రమం చేయన అంటే నమ్మకము కార్యాభర్తల మధ్య నమ్మకము అనేది దృఢంగా ఉండాలి కార్యాభర్తని వాళ్ళిద్దరూ పరస్పరం విశ్రమం లేకపోతే ఇంకా ప్రపంచంలో ఎవరైనా నమ్మిది ఆత్మశౌ చేయన పరిశుద్ధంగా ఉండాలి ఆత్మశౌ అంటే అంతఃకరణలో శుద్ధి వీరికి మనం సేవ చేస్తే ఉంది లేకపోతే లేదు అని అలాగంటే నెగిటివ్ ఫీలింగ్స్ లేకుండా గౌరవేనా నేను సేవ చేస్తున్నాను కాబట్టి నా సేవను వీడు గుర్తించాలనే ఫీలింగ్ కాకుండా ఆయన మహర్షి నాకంటే వయస్సులో పెద్దవాడు జ్ఞానంలో పెద్దవాడు కనుక ఆయన తపస్సు చేసుకుంటున్నాడు నేను ఆయనకి సేవ చేస్తాను అనే గౌరవ భావంతో తమయన సేవ చేయాలంటే ఇందుకు ఏ నిగ్రహం ఉందా ఆయన ఏమో తర్వాత ఏదైతే స్నానం చేసి జపం చేసుకుంటాడు ఆయనకి ఏదైనా ఒకసారి సేవ చేయాలంటే వీడు కూడా స్నానం చేయాల్సింది స్నానం చేయకుండా ఆయన ఆ సేవ తీసుకోడు అప్పుడు ఇంత కలవన ఈ చల్లు స్నానం ఎవరు చేస్తారో అనుకుంటే సేవ చేయగలుగుతారు సో దానికి ఇంద్రియ నిగ్రహం ఉండాల్సి ఉంటుంది ఆయన ఉపవాసం చేస్తాడు ఆయన ఉపవాసం చేసినప్పుడు మనము ఇక్కడే ఏం సో మనము ఉపవాసం చేస్తాము సో ఈ విధంగా ఇంద్రియ నిగ్రహము శుశ్రూషయ ఆయనకి సేవ చేయటంలో ఒక ఇచ్ఛ ఒక కోరిక మనస్సులో సౌహృదేనా అంటే స్నేహ భావము మైత్రీ ఎ ఫ్రెండ్లీ యాటిట్యూడ్ వాచ మధుర మధురమైన వాక చేసి ఇది ఎలా కట్టేస్తారు చేసి విసుక్కుంటారు ఒళ్ళు హోదా చాకరీ చేసి వాడికి అన్నవాళ్ళని వడ్డించి అన్ని వడ్డించి కొద్దిగా విసుక్కున్నారు అనుకోండి చేసి మీ చాకరీ అంతా కూడా మట్టి మట్టిపాలైపోతుంది వీరిలో పోసిన పన్నీరైతే సో ఫైనల్ గా మీరు ఎంత పెట్టారు ఏం చేశారనే కాకుండా మీరు ఏమీ అన్నారు అనేదాన్ని ఆకాశం ఉంటుంది ఎంటైర్ థింగ్ వాచ మధురాగా అది ఇది ఫైనల్ థింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మధురంగానే మాట్లాడేటువంటి స్వభావం ఈ విధంగా ఆమె సేవ చేసింది కాళే నబ్బు ఎస క్షామం చాలా కాలం అయిపోయింది ఆమె కృషించి ఉన్నది మహారాజు యొక్క అంతఃపురంలో అయితే పెరుగులు తర్వాత ఇక్కడ మధుర ఫలాలు న్యూట్రిషన్స్ ఫుడ్ చాక్లెట్లు క్రీన్లు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఈ ఇతని విక్రియ ఉంటే ఏదో నాలుగు మెతుకులు వరకేసుకోవటం చారు తింటూ ఉన్నాం సో ఆయన కూడా చాలా సన్నబడిపోయి చిక్కిపోయింది తర్వాత వసము ఏకాదశి ఉపవాసాలు ఇలాంటివి సో ఆయన్ని చూశాడు కొద్ది కాలం అయిన తర్వాత ఈయన గమనించాడు గమనించి చాలా ప్రేమ గద్దదయా యువత అమూలంగా ఈ యువతి ఇంత కష్టపడుతుంది అనేటువంటి దయతోటి ఆయన మాట్లాడుతున్నాడు అర్థమో భాషోహమధ్య తవ మాని మానధయా శుశ్రూషయా ఇవే సామాన్యురాలు అవుతాడు మహారాజపుత్రికలు రాజా రాజపుత్రికలు అంతఃపురాల్లో తిరిగావు అయినా కూడా ఇక్కడ నా చిన్ని వాతిక నీవు అన్నింటికీ సర్దుబాటు చేసుకుని సేవ చేసావు చాలా భక్తితో సేవ చేసావు నేను గమనించాను సో తర్వాత నా కోసం నీ శరీరం కూడా చిక్కి అంతటి సేవ చేసినావు సో నేనేదో ఇలాగే నా జీవితంలో ఈ తపస్సుని విద్యని తపస్సమాధి విద్యాత్మ యోగ విచిత వీటితో ఎంతసేపు పుస్తకాలు పుట్టుకుంటూ ఉన్నాము ఎవరు రచిస్తూ ఉండటం ఈశ్వరుడికి ధ్యానం చేస్తూ ఉన్నాము ఊళ్ళో విగ్రహాలు చెప్తూ సో ఈ గారే ఇది విద్యార్థులకి బాధని చెప్పడం జపాలు చేస్తూ ఉండటం నా జీవితం అంతా గడిచిపోయింది నీ విషయంలో నేను అన్యాయమే చేసినాను దేవం ఋవా నమీల మాయా అని ఆయన అంటాడు నీ కోరికేమి నేను వరం ఇస్తాను అంటాడు అంటే అలాగంటుంది ఏం వరంలో ఉండండి ఏమం గురువాణ మతల అఖిల యోగమాయా విద్యా విచక్షణ అవే శిక్ష ఆయన గొప్ప మహాయోగి అఖిల యోగ విద్యా విచక్షణం ఆయన వరమిస్తానన్నా అది సృష్టి మాట ఏం కాదు ఆయన ఆయన గొడవంగా కోటి రూపాయలు ఇవ్వాలంటే తక్కువని ఆ తపశక్తి విజయ సృష్టించి ఇస్తాడు అది ఇస్తాడు అంతటి సమర్థుడు ఆయన తపశక్తి సంపన్నుడు యోగ శక్తి సంపన్నుడు సో ఆయన నీ సేవకి నేను సంతోషించాను అప్పటికే గతాధిలాసి ఆవిడ మనస్సులో ఉన్నటువంటి బెంగ ఏదైనా ఓపెసరనుకుంటే అదంతా అవతలికి పోయింది ఆ సేవకి కృతార్థ భావం అయిపోయింది అప్పటికే సంప్రశ్రయ ప్రణయ విక్మయ ఏం కోరుతుంది ఏదైనా కోరుకుపోరండి అంటే ఏం కోరుతుంది కొత్త పెళ్లి కూతురు ఆవిడ ఇంకా ఏం ఏం కోరుకుపోదామని అడుగుతాడు అయినా ఆవిడ ఏం కోరుతుంది కానీ ఆవిడ కోరుకుపోతుంది ఎందుకంటే ఆవిడేం కోరుందంటే కురవయ సరిగ్గా వర్షం వస్తే ఇంట్లో ఉండటానికి కూడా వీల్లేనట్టుగా ఉంది కుటీ దీన్ని కూడా నిర్లక్ష్యం చేసేవో మనకి ఒక చక్కని ఇల్లు ఉంటే బాగుంటుంది అని కోరు దీన భవనం సదృశం విచక్షణ ఎందుకంటే ఇంకా అంతకంటే ఇంకేం కోరుతుందండి ఓ పాటలో కూర్చోబెట్టేది సో భవనం అయితే ఇల్లు ఒకటి సాధారణంగా కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత భార్య భర్తని ఏం కోరుతుంది ఇల్లు ఉండాలండి మనకనకుంది ఈ సినిమా అద్దె ఇల్లలో నా బాగా ఓ ఇల్లుంటే బాగుంటుందో చిన్న ఇల్లు తర్వాత పిల్లలు కలిగిన అనుకోండి ఆడపిల్లకి మన పిల్లకి మీరు చక్కటి వరుణ్ణి చూసి పెళ్ళాలి పెళ్లి చేయండి అని కొడుతుంది రెండే కోరికను కొడుతుంది ఇప్పుడు మూడో పోటీ ఆవిరు కోరలేదు సినిమాలు తీసుకెళ్ళమంటుందా ఎవరిని నీకు అక్కర్లేని సినిమా ఎవరికీ అక్కర్లేదు తను సినిమాకి వెళ్ళాలనుకుని పక్కన భార్య ఉంటే నాకు గంభీరంగా ఉంటుంది అని అనుకుంటే వెళ్తుండే కానీ లేకపోతే అవడికి అక్కర్లేదు సినిమా సీకరణ రిజెక్ట్ ఇచ్చి మర్చి మచ్ మోర్ ఈజీ అని సో ఆమె జనరల్ గా ఈ రెండు కోరికలే కోరుతారు దాంట్లో మొదటి కోరిక ఇప్పుడు కోరింది రెండవ కోరిక తర్వాత కోరుంది చూడు ఆయన ముఖ్యమంత్రి వేరేసుకున్నాను ఇల్ విషయంలో కూడా నేను ఎంత నిర్లక్ష్యం చేశాను లేన్ అసలు ఏ ఆవిడికి ఏదైనా ఒక ప్రీతి విషయం ఉంటే దాన్ని నేను సంపాదించి పెట్టాలి ఇంత సేవ చేసినందుకు అలా చేస్తే గాని ఆ అడ్ ఫీలింగ్ పోదు అనే దృష్టిలో ఆయన ఉన్నాడు లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు గివ్ సంథింగ్ సో వెంటనే ఆయన అలా కోరేప్పటికీ ఆయ ఇంకేముంది నేను కొరికి తీర్చేస్తాను యోగ శక్తి తోటి ఒక అద్భుతమైన ప్రసాదాన్ని నిర్మాణం చేస్తాడు పైగా ఒక అద్భుతమైన విమానం దానికి అటాచ్డ్ ఇప్పుడు పైన బాల్కనీ మీద ఎంత అర్థం అలాగంటే ఇంటి పట్టింది ఆ ఇల్ల గురించి ఇంకో అలాంటి భవనాన్ని ఒక దాన్ని నిర్మాణం చేశారు సర్వకామం వెల్ ఎక్విప్డ్ హౌస్ ఫుల్ ఎక్విప్మెంట్ సర్వకామదు సర్వ రత్న సమన్వితం సోఫా అంటే బెస్ట్ ఆఫ్ ది సోఫా కిచెన్ అంటే బెస్ట్ ఎక్విప్డ్ కిచెన్ అలా రత్న అంటే శ్రేష్ఠ వస్తువు అన్ని కూడా బెస్ట్ ధన ధాన్యములు బెస్ట్ రైస్ బెస్ట్ ఇతర వస్తువులు అన్ని అక్కడ ఏర్పాటు అయ్యాయి సో సర్వకాల సుఖావహం అంటే అర్థమైన ఎయిర్ కండిషనర్స్ అండ్ హీటింగ్ రెండు సర్వకాల సుఖావహం ఎందుకంటే నార్త్ ఇండియా వేతనకాలంలో శీతాకాలంలో చలి సర్వకాల సుఖావహం సో అలాగే ఎయిర్ కండిషనర్ హీటర్ అలాంటి నేను ఉంటే అలా అంటే ఈజీగా తెలుసుకుందని అలా అన్నాను సో ంగ్ అలాంటి భవనాన్ని విమానంతోమంది విద్యాధర స్త్రీలన్నీ రక్షించారు విద్యాధర మహారాజుకి మెసేజ్ పంపించారు దూర దర్శన శక్తి చోట కొంతమంది విద్యాధర స్త్రీలు వాళ్ళు చాలా అందంగా ఉంటారు చక్కటి సమస్త కళలలో అరవై నాలుగు కళలలో ఆరి పేరు ఉంటారు చిత్రరచన మాలలను అల్లుట వస్త్రములను ధరించుట ఇలాంటి మోడర్న్ అండ్ ఏన్షియన్ తర్వాత సుగంధ ద్రవ్యములను తయారు చేయుట ఇలాంటి అరవై నాలుగు కళలు ఈ కళలలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు విద్యాధరులు ఆ పేర్లను విద్యాధర వాడు విద్య టి విద్య కృతు విద్యలని వాళ్ళు కలిగి ఉంటారు ఆ విద్యాధర స్త్రీలని మెయిడెన్స్ వాళ్ళని రప్పించారు ఎందుకంటే ఆవిడకి మేడెన్స్ ఉంటే సేవ చేస్తారు తనకే సేవ అక్కర్లేదు ఆవిడికి తనకి ఏసే తనకి వస్తాడు కావాలంటే సేవ తన కోసం ఏమైతే కోరుకోడు కదా సో ఆ వాళ్ళని రప్పించాడు తర్వాత స్నానానికి బ్రహ్మాండమైనటువంటి బాత్రూమ్స్ అవి స్నాన తాం మహాహేన స్నాపయత్వాస్విమ్మింగ్ పూల్ పర్సనల్ స్విమ్మింగ్ పూల్ తర్వాత దుకూలే నిర్మలే నూపునే చక్కటి కాటన్ అండ్ వస్త్రములు నూతన వస్త్రములు భూషణములు అన్ని రకములైనటువంటి డైమండ్స్ రత్నములు మనులు మాణిక్యములతో చేసినటువంటి భూషణములు అన్నం సర్వగుణోపేతం పానం చేయి వాసవం జ్యూసెస్ ఇతర ఇతర మొదలైనటువంటి అన్ని లిక్విడ్ లిక్విడ్ ఫుడ్స్ స్వరసనే నందకే పుంపభద్రకే మానసే చైత్రమయా కొంతకాలం ఆ భవనంలో కొత్త భవనంలో మకా వెంటనే ఆయన అన్నాడు మనం లెటర్ హ్యావ్ ఏ హనీ మూన్ ఎందుకంటే ఇప్పుడు దాకా హనీ మూన్ అనేది ఏమో ఇది పెళ్ళే అప్పుడే చెప్పేసి ఆ విమానంలో జెట్ పర్సనల్ జెట్ లో హనీ ఈ సెషన్ ప్రారంభించి ముందు ఒక చిన్న పూజ స్వామీజీ స్వామి దేవానంద సంస్కృతి కూడా ఆల్ ఇండియా మిషన్ ఫర్ సేవా అనే ఒక సంస్థని ఆరంభించి ఈ సంస్థ యొక్క ఎయిమ్స్ నిజిస్తాను రెండే నిమిషాలు అందరి జన్మల ఎందు బేసిక్ ఎగ్జీ ఉత్తమం దేవీ సరస్వతి యాసం కర్ద మహర్షి దేవభూతి ఫలితలు కలిసి ఆ అద్భుతమైన విమానంలో హనీ మూర్తులు అయితే చూడండి మన పురాణ సాహిత్యంలో మన ప్రాచీన సాహిత్యంలో ఈ విమానానికి సంబంధించిన ప్రశ్న వస్తుంది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ లేదు ఇప్పుడు ఉత్తి కల్పన తప్ప ఇంకేమీ లేదనుకోండి అలాంటప్పుడు అంత మోడర్న్ విమానాన్ని పోలి ఉండే విమానాన్ని అలా ఏంటి కల్పించాలి కల్పన ఏ రకంగానైనా ఉండదు ఏదైనా అనఐ అన్ఐడెంటిఫై ఫ్లైన్ ఆబ్జెక్ట్ ఇలా గుమరంగా తిరిగితో వెళ్ళిపోతుంది అలా కల్పించచ్చు కదా అలా కల్పించలేదు ఒక మోడర్న్ జెట్ ఫ్లైట్ జెట్ ఫ్లైట్ ఎలా ఉంటుందో అలాగే విమానాన్ని కల్పించారు తర్వాత భరత్వాడే విమాన శాశ్వతం పుస్తకం కూడా ఆ పుస్తకం రింట్ అయింది అవైలబుల్ గా ఉంది దాని మీద రిసెర్చ్ అవి కూడా చేశారు సో ఇదంతా దృష్టి వాళ్ళే విమానాలు ఇప్పుడు మొదలు రెక్టేటర్స్ లాగా చేసేస్తారని నా అభిప్రాయం కాదు మొత్తానికి ఆ దారిలో ప్రయాణం చేయడం అన్నది ప్రాచీనమైన భారతీయులకి తెలుసున్న సంగతే గానీ తెలియనిది కాదు ఎందుకంటే సుతము తెలియనిది కల్పనలోకి కూడా రాదు కల్పన చేయాలంటే కూడా సంబంధించిన సంస్కారం ఉండాలి కేటాయితే కల్పన చేయడం కూడా సంభవం ఉండాలి ఆ విధంగా రామాయణంలోకి విమానం ఇక్కడ ఈ విమానం ఏకవాళ్ళు తీసినా విమానం వాట ఒకటి వస్తూ ఉంటుంది కాబట్టి దే న్యూ సంథింగ్ ఏవైతే అని మనకు అనిపిస్తుంది నా అభిప్రాయం ఇప్పుడున్న మెడిసిన్స్ మోడర్న్ అడ్వాన్సెస్ అన్నీ కూడా పేదల్లో ఉన్నాయిషా అని చెప్పకుండా నా డాక్టర్ కాదు ఐ డోంట్ లైక్ టు సేట్ బట్ అట్ ది సేమ్ టైం సమ్ ఆఫ్ దీస్ గ్రేట్ థింగ్స్ ఫర్ నో టు దే అలాంటి దాఖలాలు మనకు కనపడుతున్నాయి కూడా గమనించడం విషయం వీహర్ టు స్ట్రైట్ ఏ కేర్ఫుల్ బ్యాలెన్స్ కి సో ఎనివే ఈ విద్యాధర స్త్రీలు ఆమెకు దేవభూతికి సేవ చేస్తున్నారు ఇంతవరకు దేవభూతి చేసి సేవలన్నీ ఇల్లు తీసుకోవడం అన్ని ఆరుగా ఇప్పుడు ఆమె ఏ పని చేయడం ఆయన మహారాణి గారు అలా కూర్చోబెట్టేసి ఈ విద్యాభర స్త్రీలు అన్ని సేవలు ఆయన చేసేస్తున్నారు సో వైశ్రంభతే స్వరసమే నందతే పుష్పే మానసే చైత్ర సరేమే రామయ్య కుత ఎక్కడెక్కడైతే మంచి మంచి ఉద్యానం వాళ్ళు పిక్నిక్ స్పాట్స్ ఉంటారు ఇప్పుడు బృందావన్ గార్డెన్స్ తాజ్మహల్ అనేదో గార్డెన్ ఉంటుంది అలాగే మాల్టీన్స్ బహానాస్ ఇలాంటి గార్డెన్ ఏరియాస్ కొన్ని పిక్నిక్ స్పాట్స్ ఇంటర్నేషనల్ పిక్నిక్ స్పాట్స్ ఉన్నాయి ఇండియాలో కూడా కొన్ని పిక్నిక్ స్పాట్స్ ఉన్నాయి అలాంటి కొన్ని స్పాట్స్ ఇక్కడ నర్శన్ చేస్తారు అటు మానస సరోవరానికి వెళ్ళారు ఇచ్చే వండర్ఫుల్ ఇప్పుడైతే అది ఒక అది దీర్ఘయాత్ర స్థానం బట్ గత మనిషి దాని ఒక పిక్నిక్ స్పాట్ గా వెళ్ళారు ఈ స్థానాలి కూడా వెళ్ళారు అది ఏమంటారంటే ప్రేక్ష భూగోగోళం పట్న స్వ సంస్థ ఈ భూగోళం అంతి తీసుకొచ్చారు ఆస్ట్రేలియా అమెరికా యూరప్ ఇలాంటి ఖండాలి కూడా జాగ్రత్త అభిమానంలో చుట్టూ తిరిగి వచ్చారు భూగోగోళం అంటారు చూడండి భూ బల పరుపుగా ఉన్నారు సో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఒక కవి ఒక స్లోటర్ రాష్ట్రో దాంట్లో భూగోగోడ ఇంకా చాలా రాష్ట్రాలు ఇంకా చిన్న మాటలు పెట్టినా ఏదో గొప్పగా చూపించాను ఇంకా గర్గోళంక రాష్ట్రా ఏదో మాట వాడేలా పర్వాలేదు కదా ఇవ్ జరిగింది మోస్ట్లీ ఈ ఖగోళ శాస్త్రం అంతా కూడా కళాహన్ వాటిని కొట్టుకున్న బాగా డెవలప్ అయినా బీసీ బాగానే బాగా డెవలప్ చేశాను ఎనివే గొప్ప మొత్తం భూగోళం అంతా పిక్నిక్ కొన్ని నెలలు వచ్చేసి ఆశ్రమాయన్యవర్త దీనికి మళ్ళీ వాళ్ళు ఆశ్రమాన్ని వచ్చేసారు ఆశ్రమంలో పెద్ద ప్రసాదము ఇది కదా వాళ్ళు పడుతున్నటువంటి యోగా శక్తితో నిర్మాణం చేసుకున్నారు వాళ్ళు అలా ఎన్నో సంవత్సరాలు పెద్ద ఎక్స్టెండెడ్ హనీ విభజ్జనం మానవీయం సులతోత్ ఆమెకు ఆయనకు సంతానము కలిగారు తొమ్మిదూరు సంతానం కలిగారు ఓపకాలకు అధిక సంతానాన్ని కలిగి ఉండే తెలుసుకున్న సంగతి మన ఎర్లియర్ జనరేషన్ ఆయన తొమ్మిది కూతుళ్ళు కలిగినారు ఆయన తజ్ఞాసం తీసుకోవాలని కోరికే నైన్ చిల్డ్రన్ కేవలం యోగానుభావే దంపత్యో రమమాణ యోహో ఈ విధంగా వాళ్ళు ఎక్స్ హీ మూడు నడుస్తున్నారు రమమాణ యోహో ఆ తొమ్మిది ఊరు అమ్మాయిలు సో అన్ని భోగాలని వాడు అందరూ చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి మంచి కలకలు ఆడుతూ పువ్వులు ఆడుతాయి మిత్య కళ్యాణం పచ్చకపోవడం అలాగా ఆ సంసారం నడిచిపోతుంది వంద సంవత్సరాలుగా శతీ అంటే పెద్ద అభితాయి హండ్రెడ్ ఇయర్స్ అబౌవ్ జీవించారు దాంట్లో హండ్రెడ్ ఇయర్స్ కేవలం హండ్రెడ్ ఇయర్స్ ఈ సంస్థ భోగాలు నేను భోగిస్తూ వాళ్ళు గడిపారు సతీ ఈ మనస్సులో ఎక్కడో రకాల గాలి సన్యాసం అనే ఒక కార్యక్రమం ఆయన వందేళ్లు అయిన తర్వాత ఒక రోజు పొద్దున్నే దేవభూతిని గురించి దేవభూతి నేను సన్యాసం తీసుకున్నావు అనుకుంటున్నాను అంటే అవి ఆశ్చర్యపోయింది స్మయమానా చికి అయిపోయింది విక్లవేన హృదయన విదూర్యత హృదయమంతా కూడా భయంతో దుఃఖంతో నిండిపోయి ఆమె అంత దేవభూతుని వాచ బ్రహ్మం దుహిబుభి ప్రిన్సిపుల్ సన్యాసం అనే మాటకి అడ్డు పెడితే అదొ రకంగా ఉండేది అలా అడ్డు పెట్టడానికి కూడా న్యాయం లేదు ఈ రోజు వివాహం టైంలోనే చెప్పాడ బట్ స్టిల్ అప్పుడేదో ఒక నెల క్రితం మాటకి రక్షేది కానీ ఆ సమయంలో అక్కడ అడ్డుపడితే అదో ఈ అమాయం భాగవతం లేదా మాట మీద నడుస్తాయి సపోజ్ సార్ దశరథ మహారాజు నేను వరాలే లేదు నాకేం గుర్తు లేదన్నాడు అనుకోండి రామాయణ దేశ భారతంలో కూడా అమ్మా పండు తెచ్చాను అంటాడు అంటే ఆయన ముప్పై చేసుకుని తినని ఆయన అంటున్నాడు ఏదో మాట్లాడుతుంది జమ పండు అనుకుని అంటే ఎదిరా పండుగ ఆ మాట అన్నా కదా ఆవిడ అంటుంది వస్తుంది చేతులు చూసుకుంటాను వంటింట్లో వంట చేస్తూ ఉంది ఆవిడ తింటే చేతులు చూసుకుంటే బయటకు వస్తుంది ఎదురా పండు అన్నా విధాన్ని చూపిస్తాడు అంటే పండుగ ఉందని ఆయన అభిప్రాయం నిజంగా పండుగ కాదు సో ద్రౌపదిని చూపిస్తే అందరూ ముక్కు మీద వేలు వస్తున్నారు కొని నేను జమ పండు అనుకుని అన్నాను దాని గురించి మీరు ఇంకా చెప్పండి ఆగడం సో ఇంకా మాట అనేస్తే ఇంకా ఫైనల్ ఆ ద్రౌపది ఆయుధి ఇవాళ ద్రౌపది పంచభద్రుడి కానీ సో ఒక చిన్న మాట మీద ఆ మాట ద్రౌపది పంచభద్రుడు కానీ దుర్యోధనుడు అనే వ్యక్తి ఇస్తాడు సో ఆ వెకరింతకి ఆవిడేమో ఏదో మగలిందని వాడు అనుకుంటాడు అక్కడికి మహాభారత ఎవరికి వర్డ్ ఇక్కడ అంటే ఆయన వివాహం జస్ట్ నేను సందర్భం తీసుకుంటాను అని అన్నాడు ఇక్కడ అబ్జెక్ట్ చేయడానికి ఎవరికీ అధికారం లేదు పోతే ఆవిడ అబ్జెక్ట్ చేయొచ్చు కదా కూడా అది కూడా పరిష్కారంలో పెరిగిన సో ఆడే వైరాగ్యం అనుకుంటుండాలి ఆయనకి ఒక అంతకాలం కాపడం చేసిన తర్వాత వైరాగ్యం ఆవిడకి తెలియకుండా ఉంటున్నారు సాధారణంగా పురుషుల కంటే స్త్రీలకే వైరాగ్యం వస్తుంది కానీ పైకి ప్రకటించాలంటే పైకి ప్రాకటిస్తే మీరు అందుకోసం కానీ ఉంది స్త్రీలకే కానీ సో వాళ్ళంటుంది వాళ్ళు ఇంప్రిన్సిపుల్ సన్యాసానికి అప్లె కానీ ఆమయ్య బ్రహ్మన్ మహాత్మా కుమార్తెలు ఉన్నారే నీకు తొమ్మిది కుమార్తెలు ఉన్నారు సన్యాసవంతలు ఏమిటి భర్త ఇది సో వాళ్ళకి భర్తలను నేను నేను వెతికి తప్పాను వినిద్యా సమా అందరికి భర్తని వెతకాలి నేను వెతుకుతాను ఏమి వెళ్ళిపోతే నేను ఆ వియో దుఃఖంలోనే కూర్చుండిపోతాను వీళ్ళు భర్తలు ఎవరు వెతుకుతారు కనుక అని అండి అదే అర్థమైంది తెలిసినండి వీళ్ళ తొమ్మిది గురికి వివాహం చేస్తే ఇంకా అభ్యంతరమే ఉండదు ఆయన కూడా అప్పటికప్పుడే విడిపోవడం ఆయనకి తాత్పర్యం కాదు యూ జస్ట్ సెర్వ్ ఎ నోటీస్ నోటీస్ సెలవు చేస్తే షీ హక్సెప్టెడ్ ది నోటీస్ విత్ విత్ క్వరీ సో ఆ క్లెరీకల్ ఫైవ్ చేసేస్తే గ్రౌండ్ ఇస్ క్లియర్ సో దా నిర్వేద వా వినియమం మనో దుఃఖీకరం దయాలుష్యా నివాహ శుక్ల దివ్యా హృతం స్మరణ అని ఆమె బాగుంటుందండి అలా ఏడుస్తూ కూర్చున్నాడు అతను చూడగానే ఏది దయగలిగా అయ్యలేదు అలా ఎడవ కొందే మీ ముఖంలో నేను ఆనందము చిన్నంలో చూసేదానికి కన్నీరు ఎప్పుడు ఎప్పుడలేదు అలా ఎరవకు నేను ఎక్కడికి భవిష్యత్తులో వెళ్తానే కానీ నేను వైగాలు వేసుకున్నాను పైగా భగవానుడు ఆయనకు మాట చెప్పాడు నేను నీ పొడుపులో కొడుకునే కొడతానని ఆవికి తెలియదు మాట అది గుర్తు చేస్తున్నాడు గుర్తు చేసుకుని ఇప్పుడు చెప్తున్నాడు ఆ సత్యాన్ని ఆరాశ్యాన్ని వైచుమాఖ్య నివేర్చి ఎందుకంటే భగవాన్ క్షరే గద్ధ మధుర సంతపత్స్యతే మనకి సాక్షాత్తు శ్రీ విష్ణు భగవానుడు కుమారులుగా జరిగించేటువంటి సందర్భం అని చెప్పి ఆయన మనం చాలా సుఖాలను గురించి ఏం అవుతుంది వంద సంవత్సరాలు సో మనం ఇంత కొంచెం లైఫ్ స్టైల్ మారిస్తే బాగుంటుంది సద్వయరాధితం మామత్య నువ్వు కూడా నేను శ్రీ మహావిష్ణువుని ఆరాధించబెట్టే నాకు ఆయన వరాన్ని ఇచ్చారు నాకు వరం ఇచ్చినట్టుగానే నీకు కూడా ఆయన వరం ఇచ్చి స్థాయికి నేను కూడా ఆరాధన చేస్తే బాగుంటుంది కాబట్టి ఆ పరమేశ్వరుడు నీవు తప్పకుండా ఆరాధించు ఆరాధించినట్లయితే నీకు చక్కటి సుమారు కొడతాడు సుమారు తరవాలని కోరిక కూడా వాళ్ళకుంటుండే సో శ్రీ మైత్రేవాచ దేవభూత్య సందేశం గౌరవేణ ప్రజాపతే సమ్యక్ శ్రద్ధ సమయమూరు ఆవిడే మానప్రస్థం ఆరంభమైంది మీరు వానప్రస్థం ఆరంభమైంది ఆవిడే ఆరంభమైంది ఇంక పిక్నిక్ తీసుకుంటారు ఇతరులు కూడా చక్కగా ఆయన శ్రద్ధగా ఆ పరమేశ్వరుడిని ధ్యానం చేస్తూ మామూలుగా యథాప్రకారంగా ఉంటున్నారు విమానంలో ఇద్దరు కేవలము మానపృష్ణ రూపంగా జీవితాన్ని గడుపుతున్నారు భగవాన్ సరే కొంతకాలం కొన్ని సంవత్సరాల కాలం గడిచింది బహుతిఫే కాలే మంత్స్ టూ ఇయర్స్ అయి ఆ తర్వాత ఆమె గర్భవతి ఆ గర్భం ఆ సాక్షాత్ మధుసూదన భగవాడు ఆమె యొక్క గర్భంలో నిలిచి ఉన్నాడు అవాతయం సదా ఘనాఘనా పురాణంలో దాటిస్తారంటే ఆ పరమేశ్వరుని అవకాశం రాబోతోంది అంటే అది ప్రకృతి పులకరించి చక్క శోభాయమానంగా తయారవుతుంది అనిపిస్తుంది స్పందిస్తుంది రాబోయే ఘటనకి ప్రకృతి స్పందిస్తుంది సో భూకంపం రాబోతుంది అనుకోండి ప్రకృతిలో అనేటు మార్పులు వస్తుంది అలాగే మంచి జరగబోయేప్పుడు కూడా అటువంటి మార్పులు ఏవో వస్తూ ఉంటాయి సో ఆ విధంగానే ఇక్కడ కూడా ఆ మేఘములు గర్జించినవి గంధర్వులు అప్సరసలు దేవలోకంలో వాళ్ళు నృత్యంలో చేసినారు ఎందుకంటే వాళ్ళకి అక్కడే తెలిసిపోయింది స్త్రీ మధుసూదన భగవానులు అవతరించబోతున్నాడు అయితే ఈ లోపల ఆయన ఏం చేశాడంటే వివాహ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు వాళ్ళకు పుంబి కుమార్తెలో ఈమె గర్భవతయింది సరే అదని వన్ సైడ్ అండ్ అదర్ సైడ్ ఈ బహుకిచ్చే కాలే ప్రజలు ఇంకా కొన్ని సంవత్సరాల కాలం గడిచిందన్నాం కదా ఈ సంవత్సరాల కాలంలో ఆయన చక్కగా జపం అది తపస్సు చేసుకుంటూ ఈ పిక్నిక్ లో అవన్నీ బంధు పెట్టేసి కేవలం అమ్మాయిలకి సంబంధాన్ని పెట్టుకోవడము ఆ కార్యక్రమంలో నిమంత్రుడయ్యి ఆయన చక్కగా అమ్మాయిలకి అందరికీ మంచి వివాహం చేశారు మరి అందరినీ మహర్షులకు పిచ్చి పెట్టి చేశాడు ఎందుకంటే ఆయనే ఒక ఋషి ఆయన ఋషి కులంలో ఉన్నాడు ఆ ఋషులకి ఆ ఋషుల సమాచారం బాగా నిలుస్తూ ఉంటుంది వాళ్ళ గ్రూప్ వాళ్ళు కదా సో మరి కళాం ప్రాద్ కళ అనే అమ్మాయిని మరీ ఇచ్చి మహర్షికి అనసూయ అనే ఒక అమ్మాయి ఉంది కాదు దేవభూతి పూతులు మహర్షి ఇచ్చి పెళ్లి చేసాడు శ్రద్ధాదేవిని అంగిరస్సుకి సవిర్భూవం సవిర్భూ అనే అమ్మాయిని మహర్షికి గతి అనే అమ్మాయిని పూలహో నాకు గతి అంటే మోక్షము అని అర్థం అందుకోసం అలాంటి పేరు తర్వాత క్రతు అనేటువంటి మహర్షికి క్రియా అనే అమ్మాయి క్రియా అంటే యజ్ఞం అనే అర్థం అన్నారు సో వైదిక రామధేయాలు పూర్వం వైదిక రామధేయాలు ఆ తర్వాతి కాలంలో కొంచెం పౌరానికి నామేయాల్సింది సో ఆ సంస్కారాన్ని బట్టి మనం చెప్పాలి నేను సింగ్ బట్టి ఆ కాలాన్ని కూడా ఊహించవచ్చు సో ఖ్యాతి అనే అమ్మాయిని గురుగు మహర్షికిచ్చి అరుంధతిని వశిష్ఠునికి ఇచ్చి సో తొమ్మడుగురు అమ్మాయిలు తొమ్మిది ఋషులు అనమాట నలభై నలభులు దాంట్లో వశిష్ఠుడు ఒక ఆయన అథర్వణ మహర్షికి శాంతి అనే అమ్మాయికి ఇచ్చి ఆయన వివాహం చేశారు ఈ విధంగా తొమ్మిది గురించి తొమ్మిది మూడు మహర్షులకి వివాహం వివాహం అయిపోయే వాళ్ళు వాళ్ళు వాళ్ళ వెళ్ళిపోయారు సో ఆమె దేవభూతి కూడా చాలా సంతోషించింది కూతురికి వివాహం ఇస్తే తనకి సంతోషం కదా సో ఎవ్రీబడి వాజ్ హ్యాపీ యూరోప్లో ఆయనకి ఆ వివాహాలని అయితే వాళ్ళ ముందు వెళ్తారు అదొక టాపిక్ ఆ కార్యక్రమం చూశాయి ఈమె పది మాసాలు నిండు గర్మిని ఒక శుభముహూర్తంలో ఆమె మగపిల్లవాడిని కన్నది ఆయన కపిల మహర్షి అవతరించినాడు సాక్షాత్ భగవార్డై కపిల భగవాడు అవతరించినాడు సచానం త్రియుగ మాజ్ఞాయ విభుధం వివిత్త ఉపసంగ ప్రణమ్య సమభాష పిల్లవాడు అవతరించాడు తెలుగు ఒకసారి తల్లి ఆ పిల్లవాడిని ఉయ్యోపట్లో కొడుకోబెట్టి ఆవిడేదో పనులు ఉన్న సందర్భంలో ఈ కర్గవ మహర్షి పిల్లవాడి దగ్గరికి వెళ్ళి దాన్ని ఆయన విష్ణువు అని ఆయనకి తెలుసు సరే తెలుసు కానీ దేవభూతికి తెలుసు ఉంటే సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఆవిడకి ఎంతసేపు నా కొడుకు అధికంగా ఉంటుంది విష్ణువు అనే భావం తక్కువగా ఉంటుంది యశోదాది మరి ఈ తర్వాత వీడు విష్ణు అనే భావమే నిండా ఉంటుంది ఎందుకు అది సన్యాసం కూడా తీసుకుందాం లేదు విష్ణు కూడా ఉన్నది సో సన్యాసం తీసుకున్నావు వీడు నా కొడుకు నా కొడుకుంటే సన్యాసం తీసుకుంటాం కాబట్టి ఆయన విష్ణు బుద్ధి అని నిండా ఉన్నదా తన హృదయంలో నమస్కారం చేశారు నమస్కారం చేసి బహుజన్మ విపక్వేన సంయ్యోధ సమాధిన ద్రష్టం జయంతే యతయూన్యాదం యోగి యోగేశ్వరుడు ఏకాంతంలో ఉండి ఏదో పర్వత గుహలో ఎక్కడో ఆసనాన్ని బంధించి ప్రాణాయామం చేసి జాన్ మార్గంలో హృదయంలో ఏ యోగీశ్వరేశ్వరుణ్ణి దర్శిస్తారు అటువంటి యోగేశ్వరేశ్వరుడు ఈనాడు నా ఇంట్లో ఈ ఉయ్యారంలో పడుతూ ఉన్నాడు ఆయనకి నమస్కారం అవుతుంది ఒక చిన్న స్థుతి భగవాద్య గణ నేను చాలా పేదవాణి వాస్తవంలో ఆ తపస్సు చేసుకుంటూ ఉండిన మహారాజున లేకపోతే చక్రవర్తిన ఎన్నిసార్లు సో శ్రీ మహావిష్ణువు నా ప్రభుత్వం పుట్టాల్సినటువంటి సందర్భం ఆయన కాదు కానీ నా యొక్క క్షమతనాన్ని నా భేదతనాన్ని ఆయన లెక్క చేయకుండగా నా గృహానికే ఆయన స్వయంగా వచ్చి నా భక్తుల పక్షాన నేను ఉంటాను వాళ్ళు ననిపిలా నిర్ధనులా అనేటువంటి ప్రసక్తి లేదు వాళ్ళకి అధికారం ఉన్నదా లేదా అనే ప్రసక్తి లేదు నా భక్తులు ఎక్కడుంటే వాళ్ళ పక్షాన నేనే ఉంటాను స్వానాం పక్ష పోషక అని ఆ పరమేశ్వరుని కాదే ఆ కారుణ్యాన్ని కరుణ్య లక్షణాన్ని పోషిస్తూ దాన్ని ప్రకటిస్తూ నీవు మా ఇంటిలో అవతరించినావు స్వీయం వాక్యమకం కత్తుమవతీర్ణో శ్రీని గృహే హే భగవాన్ నీకు నాకు ఇచ్చిన వరాన్ని ఇప్పుడు ఓ కొన్ని వందల కొన్ని సంవత్సరం కలిసి విహారమే చేశారు ఆ తర్వాత మళ్ళీ ఏదో రెండు మూడు సంవత్సరాలు ఏదో కొన్ని సంవత్సరాలకి కులవాలు జన్మించారు అంతకాలం క్రితం ఇచ్చినటువంటి వరాన్ని సత్యం చేయటం కోసం ఈనాడు నా గృహంలో నీవు అవతరించినావు సత్వబు సహన ఐశ్వర్య వైరాగ్య యశోభోధ వీర్య శ్రీయామహంసే ఆ వాక్యంలో భగవాన్ అనే పదానికి డెఫినెట్ వచ్చింది అనుకోకం లేదు అని నేను సో ఐశ్వర్యము అంటే జగత్తుని పాదించేటువంటి సామర్థ్యం వైరాగ్యము ఎన్నో ఉన్నా ఎక్కడో పెట్టాలి ఇంకోసారి అనుకున్నాను యశస్సు జ్ఞానము తర్వాత జగత్తుని సృష్టించేటువంటి వీర్యము సిరి అంటే శోభ లేక సంపద లేకపోతే రో శోభ అనే సంపద ఈ ఆరు గుణములు మీ పూర్ణముగా ఉన్నది అని భగవత్ శ్రద్ధ తెలువచ్చిన నీ అంటే నీవు పాదము మూపేటువంటి ఏ పీఠం ఉంటుందో ఆ పీఠానికి నమస్కారం చేయటానికై నమస్కారం చేసి ఆత్మజ్ఞానాన్ని పొందటానికి తత్వబుద్వ విద్వాంసులు జ్ఞానులు తపశ్చాములు ఎప్పటికీ తహతహలాడుతూ ఉంటారు అని వర్ణిస్తారు నేను తీసుకుంటున్నాను భార్యను ఇంతకు ముందే అడిగేసాడు భార్య పర్మిషన్ వచ్చే అవి ఎప్పుడైతే కుమార్తెల వివాహం చేయకుండా వెళ్ళిపోతావా అనందు కుమార్తెలు వివాహం చేసి నువ్వేలా చూద్దాం అర్థం సో మేమే అంతకంటే పర్మిషన్ భారీ ఇవ్వడం బాధ్యత మీరు వెళ్ళండి టాటా చెప్పి టికెట్ ఇచ్చి అది సో పర్మిషన్ లాంగ్ బ్యాక్ ఇకపోతే పుగవాడు అంటే మామూలు పుగవాడు కనుక భగవానుడే తన గర్భాన్ని గెలిపించాడు ఆయన యొక్క పర్మిషన్ తీసుకుంటున్నాడు నేను వెళ్ళి వస్తాను చూడండి సగుణ సహకార రూపాన్ని పొడిచి పక్షంలో ఎందుకు ఐదు నుంచి ఇక్కడ ఉందని కూడా అంటే దాన్ని బట్టి కూడా నాకు సంగతి అర్థమైపోతుంది వెళ్ళి ఏం చేస్తాడట వెళ్ళి ఆవిడకు వెళ్ళేం చేస్తాడు ఏం చేస్తాడంటే ఆయన అంటాడు పరుగు వ్రజాం పదవి మార్చిద్రోహం చరిష్యేది యుజన్ విశోక నిన్ను ఎదురకుండా నిన్ను చూశాను ఇప్పుడు ఎదురకుండా చూస్తే చూసుకోవలేదు సాధన నిన్ను నా హృదయంలో ఆత్మరూపంగా చూసుకో సర్వసంగ పరిత్యాగిన నేను శేష జీవితాన్ని గడుపుతాను దానికి నీవు అనుమతి ఇవ్వవలసింది అని కూడా తల్లి సమీపంలో లేదు మళ్ళీ ఎక్కడో వాటాగా శ్రీ భగవాను వాచ అప్పుడు పతృమర్షి సమాధానం చెప్తున్నాడు వెళ్ళేదాన్ని చెప్తున్నాడు ఏషా ఆత్మపథో వ్యక్త నష్టం ప్రవర్తయ దేహ నమం విద్ధిమయా ధృతం సరే పద్మ మహర్షి పథమ మహర్షి సంబోధిస్తున్నాడు పితృపుత్ర సంబంధము ఆ రీకే తాత్కాలికము లేక ఔపాధిపం ఇన్సిడెంట్ ది రియల్ రిలేషన్షిప్ రియల్ రిలేషన్షిప్ ఇస్ ఆత్మాన్ ఇన్ ది ఆత్మా ఎనివే సో హే మహర్షే నేను ఒక ప్రయోజనాన్ని మనస్సులో పెట్టింది జన్మించినాను జ్ఞానావతారం రెండు అవతారాలు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి కేవలము కర్మావతారం అంటే లోక సంరక్షణము కొరకు అంటే పరిప్రాణాల సాధునాం వినాశాది ఈ రెండు ధర్మ సంరక్షణ ఆ ప్రయోజనం కొరకు అవతరించి దుష్టులను సహరించి శిష్యులను రక్షించారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇవని శ్రీరామ అవతారంలో పూర్ణంగా శ్రీరాములు చేస్తున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ కేవల జ్ఞానావతారం ఓన్లీ జ్ఞానం ప్రతింకేమో రాక్షసు లో రఘురాక్షంలో ఏమో దక్షిణామూర్తి కవిల భగవాన్ హైగ్రీవ్ సో దత్తాత్రేయ మహర్షి ఇవన్నీ కేవల జ్ఞానావతారం ఓన్లీ జ్ఞానం నథింగ్ సో ఆ జ్ఞానము ఆత్మ జ్ఞానము సమాజంలో అది వినష్టమవుతుంది మీకు దృష్టాంతం కావాలంటే మన ప్రకృత సమాజమే కట్టాలి సమాజంలో ఎక్కడ పెడితే ఎక్కడ దేవాలయాల్లోనూ ఇతర స్థానాల్లో కూడా ధర్మాల కోసం గన్నీగా ఉంటాయి జ్ఞానం చాలా అల్పంగా ఉంటుంది లేక అసలే ఉండదు సో ఏదో పేరు పెడతారు శంకర శంకర విద్యా సభానం లేకపోతే శాంకర వేద వేదాంత అధ్యయన ప్రధానంలో పెరుపెడతారు అక్కడ వేదం ఉండదు వేదాంతం అందుకే అలా బిల్డింగులు ట్రస్టులు ప్రస్తుతం ఉండాలి ఇట్స్ వెరీ బిడ్ థింగ్ సో అక్కడ పాఠం ఉండదు పఠనం ఉండదు పాఠం ఇలాగే నేను ఎన్నో చూసి చాలా రక్షిస్తూ ఉన్నాను వెనక ఎవరైనా చదువుకోరండి చెప్పి కూడా ఉంటే చదువుకుంటారు చెప్పి కొడుకుంటారు అలాగా సో ఈ విధంగా జ్ఞానము అది చాలా వెనకబడు వెనకబడుతూ ఉంటుంది జ్ఞానం అనేది ఉండదు జ్ఞానం లేకపోయినట్లయితే కర్మ కూడా రెండు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉండాలి కలుషితం అవుతాయి కూడా జ్ఞానం ఉన్నట్లయితే వాటి పవిత్రత నిలబడుతుంది సో ఎనివే ఈ జ్ఞాన మార్గాన్ని నేను ఆత్మపథ ఆయన ఆత్మపథ అంటూ ఈశ్వర పథండు పథ అంటే జ్ఞానం మార్గము ఆత్మ విచార మార్గము భగవాన్ అనుభాషంతో ఉండేవాళ్ళు ఆత్మ ఈ ఆత్మ మార్గము సమాజంలో తగ్గిపోయింది నష్ట కాలేన భూమి శ్రీకృష్ణుడు ఇలాగే అవతారాలు చెప్తాను శ్రీకృష్ణుడు జ్యూ ఎలా అవతారం మూడు టైం చెప్పిన రెండు చెప్పిన మూడు రోజులు నచ్చిపోయింది చెప్తున్నాను మూడు బోత్ అంటే రాక్షస సంహారం శిష్ట రక్షణ ప్లస్ జ్ఞానం అన్ని అంటే శ్రీకృష్ణవతారం నిపూర్ణమైన అవతారం మిగతా అవతారాలు ఒక రకంగా అంశా అవతారాలు అవతారం తప్పొస్తారు ఆత్మధర్మ ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మము రెండు అనుకుంటే రామావతారం తృప్తిపక్ష దక్షిణావృత్తి అవతారం తృప్తిపక్ష కానీ కృష్ణ అవతారం ఎవరు అన్నారు దక్షిణావృత్తి లెక్కేస్తున్నారు ఇక విష్ణు అవతారం కాదు నిరోపించి విష్ణు అవతారం కాదు కూడా నేను విష్ణు అవతారమే విష్ణువే శివుడు శివుడే విష్ణుడు సంబంధాలు ఉన్నారు ఇద్దరు ప్రైమ్ మినిస్టర్ అంటే కొంతమంది ఆ విష్ణువే ప్రైమ్ మీ శివుడు కాదంట ఇంకో అలాంటే కాలే కదా మా శివుడే ప్రైమ్ మినిస్టర్ అంట పరమేశ్వరుడు ఒక దృష్టికోణంలో ఆయన విష్ణువు అయితే ఇంకో అంటే ఆయన సర్వ వ్యాపతులు సర్వాధిష్టానం ఇంకో దృష్టికోణంలో ఆయన సర్వ సో నేను ఈ జ్ఞాన ఆత్మ విచార మార్గాన్ని మానవుడికి నేను మళ్ళీ అందజేస్తాను దీక్ష కామం కృష్ణ వెళ్ళబడుతున్నాడు దీక్ష కామం యథేచ్ఛగా వెళ్ళి నీవు సన్యస్త కర్మ నీకు మంగళం దొరుకుతుంది నీవు ఏ ఏ ప్రయోజనాన్ని అపేక్షించి సన్యాసం తీసుకోబోతున్నావు ఆ ప్రయోజనం నీకు సిద్ధిస్తుంది అని ఆ ప్రయోజనం కూడా చెప్తాడు ఆత్మన్యేవాత్మనా మీ పుద్ధి అందు ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ ఆత్మరూపునిగా పరమేశ్వరుని దర్శిస్తూ నువ్వు కృపాకులవు అవుతావు ఇక వచ్చే మరి అమ్మ మాటే అమ్మ రూపేపు చే మాత్ర ఆర్మితి విద్యా అర్థమంటే అమ్మని అడ్డుబెట్టు కూర్చుంటాను కాబట్టి ఏ కొడుకు తల్లిని అడ్డుబెట్టి కూర్చోదు దిస్ ఇస్ కొడుకు పదహారేళ్ళు పదహారేడు చిన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోతారు లేకపోతే పల్లెల ఫోర్వం హై స్కూల్ చూడవు కాదు అక్కడ సో ఫస్ట్ ఫారంలోనే తల్లికి దూరం అయిపోతారు ఆ తర్వాత ఎప్పుడో తల్లిని చూడమే తల్లిని చూడడానికి వాడు ఏ పొజిషన్లో ఉన్నా చూడొచ్చు తల్లి నాకే ఇష్యూ కాబట్టి ఏదో అందులో కాలేజీ ఉంటే ఇరవై ఏడు లక్షల వరకు ఉంది ఆలో ఖాళీలో ఉంటే ఖాళీ హాస్పిటల్కి కాబట్టి అలాగే వెళ్ళిపోవడం లేని అది న్యాచురల్ పెళ్ళి కూడా వీళ్ళు అడిగిన ఉండాలని అనుకోకూడదు అనుకుంటే వాడి యొక్క అభివృద్ధి కొంటూ పడుతుంది వెరీ న్యాచురల్ థింగ్ జనల్ రిలేషన్స్ అలాగే ఉంటాయి మనం ఆ కర్తవ్యాన్ని ఆచరిస్తూ పూర్ణమైన ప్రేమను పనిచేయవటము అంతటితో రిలేషన్ ఆగిపోవాలి అంతకుమించి మా చుట్టూ వాడు తిరుగుతూ ఉండాలి వాడి చుట్టూ ఏం తిరుగుతూ ఉండాలి అంటే అది నోమోర్ ప్రేమ ఇది ఇమోషనల్ డిపెండెన్స్ అయిపోతుంది సో ఇట్స్ ప్రాబ్లమ్ అసక్తి అనే కార్యం వచ్చే కాబట్టి కొంచెం భాగవంతంలో ఇవన్నీ కొంచెం డిస్కస్ చేస్తారు మొహమాటం లేకుండా చెప్తాయి భాగవతంలో మొహమాటం ఉండదు కొంచెం ఉండబోదలకొచ్చినట్టుగా చెప్పడం ఉంటుంది ఆయన నేను అమ్మకి కూడా ఏ ఆధ్యాత్మిక విద్యని ఆత్మ మార్గాన్ని నీవు తెలుసుకుని అక్కడ ఆ మార్గాన్ని నేను కూడా నేర్పుతాను కలిషే యథా చాస భయం చాచి కలిష్యతి ఆ కూడా భయం అనేది లేకుండా నేను ఏర్పాటు చేస్తాను ఆమె జ్ఞానపోతాను జ్ఞానం భయం పుట్టింది భయం కూడా చుట్టూ గోడ పెట్టుకోవడము లేకపోతే ఇంటి సెంట్రీలు భయం కూడా జ్ఞానం భయం భయనా భయా జ్ఞానమే బిఏపి రక్షణ ఉంటుంది జట్ రక్షణ అలా వినిపించుకుంటూ ఉంటారు చుట్టూ జడ్డ భయం ఉంటారు వీళ్ళు లోపల వినిపి జ్ఞానం వల్ల భయం అండర్ స్కాడింగ్ అండీ హ్యాపీ మ్యాన్ సో సిటింగ్ ఇన్ అరీ మచ్ వర్లీ సో ఇట్స్ లైక్ ద ఆ జ్ఞానాన్ని నేను బోధించి ఆమె యొక్క భయాన్ని నేను పోరాడతాను ఆమె విషయం నేను తీసుకుంటాను ఎందుకంటే ఆవిడ సందర్భంలో దుఃఖిస్తుంది ఎవరు దుఃఖిస్తుంది అంటే విద్యానిధి ఉన్న ప్రతి మహా విద్యాశాలి తపశాలి గొప్ప యోగీశ్వరేశ్వరుడైన భర్తని కలిగి ఉండి నేను ఏమీ నేర్చుకోలేదు అని ఆవిడ దుఃఖిస్తుంది అంటే అమ్మ నువ్వు ఏం నేర్పించుకోవాలి ఆయన దగ్గర నువ్వు నేర్చుకోవడం కాబట్టి నేను నేర్చుకోవాలి కదా నీ నేర్చుకోవాలి సో కపిల దేవభూతి సంవారం అంటే అదే సో ఏవం సముదీతస్థైన కపిలేన ప్రజాపతికి ప్రదక్షిణి ప్రత్యసుకం వరమే భా రక్షణ చేసేదొక్క ఆ తృతిలో ఉన్న పిల్లవాడికి తృతిలో ఉన్నాడు లేకపోతే ఎక్కడ మన రక్షణ చేసి సో నిరహంకు నిర్మమశ్చ ఆయన ఏం వెళ్ళిపోయి దట్ ఈ నాట్ ఇంపార్టెంట్ ఎంతకారం జీవించాడు ఎక్కడ జీవించాడు దో డీటెయిల్స్ ఆధిపాలి అహంకార మమకారములు లేకుండా నిరహంకృత నిర్మమహ మళ్ళీ సన్యాసం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ అహంకారం సరే ద్వంద్వాతీతుడు ఎలా ఉంటాడు సుఖంలోనూ కావంగానే ఉంటాడు దుఃఖంలోనూ కావంగానే ఉంటాడు సో సుఖ దుఃఖమును ఇలా అంటే ద్వంద్వలు చాలా ఉన్నాయి శీతోష్ణములు మనం శీతకాలం వచ్చినప్పుడు తిట్టుకుంటాం వెదర్ ని వెదర్ నిదర్ని తిట్టుకుంటూనే కాలక్షన్ అది ద్వంద్వ ఉన్నట్లు లెక్క ఎప్పుడు వెదర్ ని తిట్టకుండా కదా శీతకాలం కొంచెం చలిని సహిస్తో వ్యాసం కాలం కొంచెం వేడిని సహిస్తో కాలంలో కూడా మీరు ద్వంద్వ ఇది లెక్క యాటిట్యూడ్ ఈ శీతకాలంలో వ్యాసంకాలం అభిమానం ఆధారాలే ఉంటాయి యాటిట్యూడ్ హెల్త్ మీరు ద్వంద్వ సమదృత్ సమదృక్ అంటే ఇంకా మళ్ళీ నేను వారు అనే తేడాలు ఈ కులం ఆ కులంలో లేకపోతే ఈ దేశం ఆ దేశంలో ఆ భేదం భారాలు ఉండే ప్రసక్తే లేదు అలా ఉంటే సమధులుకు అని సో మనిషి కాని పశువులు కానీ అందరి ఒకే పరమాత్మ దర్శించారు సమదర్శ పండిత సమదక్షిణ సమధృక్ సమధుక్ అంటే అదే బ్రహ్మదుర్కార్థం ఇంకా వేరే బ్రహ్మదుర్క్ వేరే ఏముండదు స్వదృక్ సమధృక్ స్వదృక్ ఒకసారి నేను ఈ పాఠం చెప్పాను ఎక్కడ లో పుద్ధి స్వామిజీ కూర్చొని నేను ఆయన ఉన్నారని నాకు తెలియని తెలుగు ఆయన ఉన్నారంటే నా కుటుంబం మాట్లాడాలి నాకు భయమే ఆయన తెలుగుతున్నాను తెలుగుతున్న తీసుకున్నారు ఆయన వినేశారు ఆయన ఆకరణ అర్థమైంది ఆయన ఉన్నారని తర్వాత నన్ను తిరిగి చెప్పారు ఆ స్వాతంత్ర భావంలోరహంకారీ కరెక్ట్ జయస్ అని ప్రశంసించారు ఈ వాక్యం తెలియదు ప్రత్యక్ ప్రశాంత ప్రశాంతోన్మిది బోధి అన్ని అలలు చదారిపోతే ఉండే సముద్రం ఎలా ఉంటుందో కేవలం ఊహించ గమ్యం లేకపోతే సముద్రం మధ్య భాగంలోకి వెళ్తే అలలు ఉండవని అంటారు సో అలలు లేని సముద్రం ఎలా ఉంటుందో ఆయన మనస్సు అంత ప్రసన్నంగా ఉండి ఆయన ఆ విధంగా తపస్సు వాసుదేవే భగవతి సంవజ్ఞే ప్రత్యగామని సర్వజ్ఞుడైనటువంటి వాసుదేవ భగవాను ఎందు మనస్సుని ఎటువంటి వాసుదేవ భగవానుడు ప్రత్యేగాత్మని ప్రత్యగాత్మ స్వరూపంగా ఆత్మ చైతన్య రూపంగా ఉండేటువంటి ఆ వాసు భగవాను నిలిపి ఇంకా ఏం చేశాడు ఆత్మా సర్వభూతేషు భగవంత అవస్థితం సకల ప్రాణులలో ఆత్మరూపంగా ఉండేటువంటి ఆ భగవాను దర్శిస్తూ అపశ్యత్సర్వభూతాన్ని భగవత్టితాత్మని సకల ప్రాణులు నా ఆత్మయందే ప్రకాశించుకున్నది ఆత్మక కఠినంగా ఏమీ లేదు ఆత్మైవేదము సర్వం అనేటువంటిది ఈ సర్వోత్కృష్టమైన దర్శనము ఆత్మదర్శనము పరవాడై జీవితాన్ని వెళ్తున్నాడు ఆయన దేహం ఎప్పుడు ఎక్కడ పతనమైనది అనే వివరము ఇట్ ఈస్ నాట్ గివెన్ కపిల మహర్షి సరే కపిల భగవాను ఉన్నాడు తల్లి పాపం ఆయన దుఃఖంతో ఉన్నది ఎందుకంటే భర్త దూరంగా వెళ్ళిపోయినాడు భర్త సన్యసించినాడు స్థిత విరణ్యం మాతృయ ఇంకా తాము తల్లికి తోడుగా ఉండడం కోసమని ఈ కపిల ఒక వరకు కొంతకాలం ఆమె ఆమె పక్కనే అలా ఉండిపోయినా దేవహూతి నివాత్య ఓ రోజు దేవహూతి ఆని పిలిచి ఆయన నేను నేను ఆయన గారు ఉన్నంత కాలము కూడా కేవలము ఏదో ఆయనకి సేవ ఆయనకు తపస్సు చేసుకుంటే సేవ చేశాను ఆయన తపస్సు నుంచి లేచిన తర్వాత ఆయనతో కలిసి విమానాల్లో ఏదో తిరుగుతో మహామైన గడిపేశాను ఈనాడు అసలు ఆత్మంటే ఏది తెలుసుకోలేదు ఒక్క మాట కూడా తెలుసుకోలేదు సో ఇప్పుడు నువ్వు నాకు చెప్పవలసింది అని ఆయన అడుగుతాడు అడిగితే కానీ చెప్పకూడదు ఇది సమస్య ఆఖరికి పెళ్ళైనా కూడా అమ్మా నేను నీకు వేదాల్సిన ఇస్తాను నాకు ఇచ్చు అని ఆకూడదు ఆవిడ ఎప్పుడు అడుగుతుందా అని ఎదురు చూస్తున్నాడు అలా ఆవిడ పక్కనే ఉన్నాడు ఆవిడ ఆడకపోతే ఆవిడతోనే ఉండేది ఆవిడ అడిగింది సో ఆవిడంతో నేను ఆయన నువ్వే నాకు చెప్పుడు ఈ జిజ్ఞాతయా ప్రకృతే పురుషస్థ నమామి సద్ధర్మవిధాంబరిష్టం సో ఈ ప్రకృతి పురుష వివేకము అంటే ప్రకృతి యొక్క కార్యము దేహము ఇంద్రియము మనస్సులు ఈ విషయం అంత సో పురుషుడు అంటే ఈ దేహేంద్రియ మనస్ సంఘాతము ముందు ప్రకాశిస్తూ ఉండేటువంటి చైతన్యము ఈ రెండింటి వివేకాన్ని గురించి నేను నాకు బోధించవలసినది ఏదో కొంత విలుందా లేకుండా ఉంటున్నా మాత్రం కొత్త సో ఇది నాకు ముందు ఆయన మహానంద పడ్డాడు ఈ ప్రశ్న ఎప్పుడు అడుగుతుందా అసలు ఎటువంటి సంభాషణ ఎప్పుడు వస్తుందా అన్నట్లుగా ఎదురు చూస్తున్నట్లుగా వస్తుంది మైత్రే వాచితి స్వమాత నిరీక్షవర్ధనం సో మానవుల యొక్క మోక్ష మార్గాన్ని సుగమం చేసేటువంటి ఒక జ్ఞానాన్ని అవతరింపజేయటానికి వీలుగా ఒక అద్భుతమైన ప్రశ్న అడిగిందాన్ని ఆయన అడిగినందుకు ఆయన మనస్సులో సంతోషించారు ధియాభిన క్రియా దిన బుద్ధిలో చాలా రెప్ప కృష్ణగారు పైగా ఇక యోగ హీ కెన్ మూవ్ అవే హీ హీకనా హో అప్పుడు ఆయన చెప్పడం ప్రారంభించారు శ్రీ భగవాను యోగ ఆధ్యాత్మిక ఆయన మొదలు పెడతాడు చూడు మానవులకు అంతతో గత్మ అంటే ఫైనల్లీ అధ్యాత్మయోగము మాత్రమే మోక్ష సాం యోగ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ప్రభోపనిషత్తి కే సో అధ్యాత్మయోగాధీనమైన దేవం మత్వాధీరో హర్షశోకం జహాతీ అని మానవుడు అధ్యాత్మయోగాన్ని సంపాదించి ఆ అధ్యాత్మయోగం ద్వారా పరమేశ్వరుడు యొక్క స్వరూపాన్ని తెలుసు హర్షశోకములు అంటే శుభలోకములు రోడ్డు మన్మో ఆ ధ్వన్వానికి అతీతంగా ఎదిగి కృపాత్మని దీవం ముక్తులవుతాడు అని ఒక పెద్ద ప్రక్రియ ఒక పెద్ద తీర్చిస్తుంది సర్వం శుక్రో విస్తారంగా వస్తుంది విక్ర విస్తారంగా ఉన్నాయి సో ఇది ఫైనల్ ఎనాలిసిస్ మాడని కృతార్థన చేస్తుంది మిగిలిన కాఫలలు చాలా ఉన్నాయి కర్మ ఉపాసనాలు ఇవన్నీ ఉన్నాయి వీటిల్లో దుఃఖము తగ్గుతుంది కానీ ఆత్యంతికమైన మోక్షము అత్యంత ఒక రచిత్ర అప్సల్యూట్ రిలీజ్ బాండేజ్ అఫ్ సంస్థ అన్నది పూర్ణమైన మోక్షము కేవలము అధ్యాత్మలో నుండి మాత్రమే సాధ్యమవుతుంది అంటే ఇక్కడ ఎంతసేపు టీచింగ్ యొక్క తాత్పర్యం ఏమంటే వ్యక్తిని హ్య దృష్టి నుండి ఆంతరము వైపుకు మలించే ప్రయత్నం మీరు ఎంతసేపు చుట్టూ పరిస్థితులను చూసి ఈ పరిస్థితులు ఇలా ఉండడం కంటే మరోలా ఉంటే నాకు సుఖంగా ఉంటుంది అని అనుకుంటున్నంతసేపు ఆ సుఖము మిమ్మల్ని వంచిస్తూనే ఉంటాయి ఎందుకంటే చుట్టూ పరిస్థితులు మనం అనుకున్నట్టు ఉండవు మనం ఓలా ఏదో ఈ పరిస్థితులకు మనం అలవాటు పడ్డాకొని ఇలా అది మారిపోతుంది సో చివరిస్థితులు స్థిరంగా ఉండకపోవడం వాటి లక్షణం పిల్లలు పిల్లలు లానే ఉండరు ఈనాడు ప్రేమిస్తున్న వాళ్ళు అలా ప్రేమిస్తూనే ఉండరు వాళ్ళ వాల్యూ సిస్టమ్ మారుతుంది చిన్న మార్పు వాడికి హ్యాబిట్ చిన్న హ్యాబిట్ వచ్చిన వాళ్ళు కాపీ తగ్గిపోతున్న వాళ్ళు టీటాకారంభిస్తే ఆంధ్రప్రదేశ్ డేఫర్స్ వచ్చింది ఇద్దరితో కాపీ ఒక్కటే కాపీ చేసినప్పుడు ఇద్దరు తగ్గి వాళ్ళని ఆ కాపీ వాడికి టీ స్మాల్ ఇష్యూ స్మాల్ డివిజన్స్ వాల్యూ సిస్టమ్ లో చిన్న మార్పు వచ్చేప్పటికీ మీకు పూర్వంగా మానసిక స్థితి ఉండదు అందుకే కొడుకు పెళ్లి చేసుకున్నారనుకోండి వాల్యూ సిస్టమ్ లో వచ్చేటికి నాకు చేస్తామో ఇదే డిఫరెంట్ సో బాగా పరిస్థితులని మనం చూసుకుని వాటిలో మార్పులు చేర్పులు చేసుకుంటూ వాటిని తీర్చిదిద్దుతో తద్వారా సుఖాన్ని సంపాదించే ప్రయత్నము దీనికి దానికి పేరేం పెట్టదు మీరు దానికి ఒక సాధన కాదండి దానికి పేరు పెట్టకూడదు దానిపై సంసారమే అంటారు ఆ సంసారము అది ఎన్నడూ యోగం కాకాలి దాంట్లో ఎప్పటికీ కూడా ఆ సుఖాన్వేషణకి అంతుండదు అదే మనం ఏం చేయాలండి అధ్యాత్మ యోగం యువ యుద్ధ లుక్ ఇన్ వర్డ్ ఆత్మే అధ్యాత్మం సుఖము ఆత్మస్వరూపభూతమై ఉన్నది సో సెచ్ ఫర్ హ్యాపీనెస్ డి నాట్ లుక్ ఫర్ హ్యాపీనెస్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ అంటే అవుట్ సైడ్ ఆబ్జెక్ట్స్ అవుట్ సైడ్ సిచ్యువేషన్ అండ్ అవుట్ సైడ్ పీపుల్ ఈ సత్యాన్ని గ్రహించడంత వరకు మానవుడు సంసార బృంలో ఉంటారు ఆఖరికి ఈ సత్యాన్ని గ్రహించడానికి కారణంగానే మరణ శయ్య మీద ఉండి అదే వాళ్ళని చూడాలండి వీళ్ళని చూడాలండి వీళ్ళకి తెలుగు గ్రామాలు ఎందుకంటే ఈ బేసిక్ ట్రూత్ తెలుసుకోలేదు శ్రవణం చేయాలి ఏంటంటే మహాత్మ దగ్గర శ్రవణం చేస్తే ఊరికే కథే కాదు కదా చోదించి దిగుతా కథే ఉంటుంది తీసుకుంటే కథ ఉంటుంది భాగవతంలో అవి శాత్ స్తో చేస్తే అది తప్పులు కావకుంటే కథన్ కదా ఇది గత పెళ్ళయింది ఒక రకంగా అర్థం చేసేది తర్వాత ఇదే ఉంది కన్నా అదే ఆ బేసిస్ ని తీసుకునే గొప్ప బోధించే ప్రయత్నం చేతకంబంధే మతం గుణేశశక్తం బంధాయ రక్తంగా పంచిముక్త ఉంటాడు అమ్మా కేవలము వాక్యం నుండి పరిస్థితులు బాగుంటే మనస్సుకి ఆనందం ఉంటుందని వలతో ఆనందం అనేది వాక్యంపై ఆధారపడి మనస్సే బంధహేతువు మనస్సే మోక్షహేతువు వాక్య పరిస్థితులలో తగులుకున్న మనస్సు వీరిని వాక్యానికి బంధించి దుఃఖాన్ని కలిగిస్తుంది వాక్య పరిస్థితుల్లో నుండి ఆ మనస్సును కేర్ఫుల్ గా విడతీసి ముళ్ళ మీద పడిన బట్టలు విడతీసినట్టుగా విడదీసి ఆ మనస్సుని ఆత్మయందు నిలిపితేల్ స్టార్ట్ యూ విల్ చే ఆందోళన యొక్క యథార్థ స్వరూపం అప్పుడు గోచరిస్తుంది అంటే వాక్యాన్ని నిరాకరణ చేయడం అధికారం కాదు అక్కడ దేని స్వరూపాన్ని దాన్ని తెలుసుకోవాలి ఆదరణ నిరాదరణ దట్ ఈ అండర్స్టాండింగ్ థింగ్ అహం మమాభిమానోత్తై కామలోపాదితీత్య మహశ్వం విషమం చే అహం అంటే ఒక పరిక్షిణమైన వ్యక్తిని ఈ దేహానికి మాత్రమే పరిమితమై నేను ఉన్నాను ఇది ప్రతి మనిషి యొక్క జీవితానికి మూల సూత్రం ఇది ఈ మూల సూత్రమే చాలా సూత్రం ఇంక జీవితం ఉంటుంది సో నీవు కేవలము ఒక అరవై కేజీలో డెబ్బై కేజీలో బరువు మాంసపు ముద్దవి కాదు యు ఆర్ నాట్ ద క్రిసికల్ బాడీ యు ఆర్ ది కాన్షియస్నెస్ దట్ ఈ ఎక్స్ప్రెసింగ్ త్రూ ద క్రిసికల్ బాడీ నువ్వు తెలివి గలవాడవు ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆ తెలివే నీవు తెలివి ఇప్పుడు బంగారము పచ్చని రంగు గలది పచ్చని రంగు గలది అంటే ఎప్పుడు వచ్చింది ఇప్పుడు పదివేల ఏళ్ల క్రితం వచ్చిందా ఇరవై ఏళ్ళ ఏళ్ల క్రితం వచ్చిందా అంటే కాదంటే బంగారం స్థితి సృష్టిలోనే అలా ఉంది మన అలాంటప్పుడు ఆ ఎందుకు ఆ పచ్చ అందు దాన్ని స్వరూపమే అంటే బలదా అలాగే తెలివి గలబాటలో ఉంటే ఎక్కడ ఎప్పుడొచ్చిందా తెలివి నిన్న వచ్చిందా మన వచ్చిందా అంటే బాటే ఉంది ఎప్పుడు కూడా అంటే ఆ తెలివియే నేను కాబట్టి మానవుడు తెలివి అంటే కానీ ఒక క్షిపంజనము దాని చుట్టూ మాంసము దానిపై ఒక చర్మము కుట్టేసి దానికి కంచి వేసి కుట్టినట్టుగా కుట్టే అది మానవుడు కాదు ఒక తెలివి మానవుడు ఇంత మాత్రము జ్ఞానం మనం అంత మాత్రము దృష్టి కనుక మనం పెట్టగలిగితే కింగ్స్ వీళ్ళందరికీ కింగ్స్ వీళ్ళ టేక్ ఎ డిఫరెంట్ షేప్ ఆ మనం అలా కేవలం ఈ మాంసం ఉద్దే నేను దీని చుట్టూ ఉండే కొన్ని దీని చుట్టూ ఓ కొన్ని పదార్థాలు ఉంటాయి కదా ఇది పంచభౌతికమే దాని చుట్టూ అన్ని పంచభౌతికాలే ఉంటాయి పర్వత మీద చూస్తే రాళ్ళు ఉంటాయి ఓ రాతి మీద కూర్చుంటే చుట్టూ ఉంటాయి రాజులు ఉంటాయి ఉడ్సులోకి వెళ్తే ఓ ఉడ్ని బాగుంటే ఈ చుట్టూ ఉడ్సు ఉంటాయి ఆ రకంగానే దేహంతో తాదాత్మ్యాన్ని చెందితే చుట్టూ ఉంటాయి దేహాలు ఉంటాయి దేహాలు లేకపోతే పంచభూత వికారం లేనటువంటి ఇతర పదార్థాలు ఉంటాయి వాటిలో కొన్ని నావి మమ నావి అంటే ది బేసిక్స్ పర్ దిస్ మమ అంత అంత తప్పు మాట లేదా మమేసి ద్వక్షరో మమా ఇస్ ద రాంగ్ వర్డ్ మమా మీన్స్ వాడు ఇది నాది అంటే నాది అంటే హెమస్తి బాండేజ్ బిట్వీన్ దిస్ట్ కడ ది బాండేజ్ బిట్వీన్ విస్టు ఐఎమ్ హోల్డింగ్ నా డేజ్ సో ఎనీవే సార్ ఇది లిటిల్ మోర్ సీరియస్ వేదాంతి కి స్పోర్ట్స్ సో ఈ అహంకార మమకారములను పెట్టుకుని ఉన్నంత కాలము వాడు ఈ సంసారంలో పని ఉంటాడు అయితే వరేం చేయాలి జ్ఞాన వైరాగ్య యుక్తేన భక్తియుక్తేన చాత్మనా ఆత్మన అంటే బుద్ధ బుద్ధి ఉండదు ఎటువంటి బుద్ధి భక్తి భక్తితో నిండిన బుద్ధి అయితే ఎవరో భక్తి అని మీరు ఆ భక్తిని కొంచెం క్వాలిఫై చేసుకోవాలి జాగ్రత్తగా కొంతకొందంటారు భక్తి ఉంటే జ్ఞానం నిండుకండి ఇప్పుడు నేను ఒక ఆయనతో కలిసి కాదు ప్రయాణం చేస్తున్నాం ఓ మహాత్ముడికి వెళ్తా ఉంటే నా పక్కన ఆయన అంటారు ఎవరైతే భక్తి ఉంటే దారు కదా జ్ఞానమహోసం కదా అని అడిగాడు కాబట్టి ఇప్పుడు మీరు అన్నమాట అది జ్ఞానం కేటగిరీలోకి వస్తుందా జ్ఞానం కేటగిరీలోకి మీరు వాక్యం ఉన్నారే కానీ జ్ఞానం అనే కేటగిరీలో వేస్తారా జ్ఞానం అనే కేటగిరీలో వేస్తారా జ్ఞానం సో మరి వైద్య జ్ఞానం నేను కర్మే చేస్తుంటాను అండి నాకు జ్ఞానం ఉంది కర్మ చేస్తుంటాను అంటే కళ్ళు తెరిచి కర్మ చేస్తావా కళ్ళు మూసుకుని కర్మ చేస్తావా కళ్ళు తెలిసే చేస్తాం కళ్ళు తెలిస్తే జ్ఞానం కదా ఎదుకుండా దేవుడు ఉన్నాడు ఆ దేవుడికి ధూపం ఇవ్వాలి దీపం ఇవ్వాలి నైవేద్యం పెట్టాలి అది జ్ఞానం కదా చీకటిదిలో పని చేస్తారా ఎవరైనా పనిచేస్తుంటే ముక్కు కట్టదు తనకి చీకటి గదిలో పని చేయకూడదు ఎందు వీధులో పనిచేయాలి దాని మాటే జ్ఞానముతో కర్మ చేయాలి జ్ఞానంతో చేయాలి మనిషి జ్ఞాన స్వరూపుడు అండి మాకు జ్ఞానం భక్తి అంటే నీ స్వరూపం జ్ఞానం వద్దంటే బోధ లో మనిషి తెలియ మనిషి స్వరూపం ఈ సత్యాన్ని గ్రహించకుండా ఊరికే జ్ఞానం అక్కర్లేదు భక్తి భక్తి అన్నారు జ్ఞానం అక్కర్లేదు భక్తి అనకూడదు తర్వాత భక్తి జ్ఞాన వైరాగ్యం ఎక్కువ జ్ఞానంతో వైరాగ్యంతో కూడిన భక్తి లేకపోతే ఆ భక్తి అవైపోతుందో తెలిసినా సూపర్ స్పెషల్ ఎందుకు చేస్తున్నామో తెలియదు ఏం చేస్తున్నామో తెలియదు చేస్తూ ఉంటాము అలాగే చేయకూడదు చేస్తూ ఉంటుందా ఒక బొద్దు చేయబట్టుకోండి ఎక్కడ కొట్టుకోండి అలా కాబట్టి ఆ భక్తి దాంట్లో ఒక సందర్భం కానీ తెలియాలి కాబట్టి జ్ఞానం నుంచి ఎప్పుడైతే విడిపోయిందో అది పెద్ద లోటు చీకటి విధంగా కూర్చొని తండ్రి చేసినట్టుగా అలా చేయకూడదు జ్ఞాన వైద్య జీవితమైన ప్రతితోటి ఉండాలి సో ఈ విధంగా ఆయన చెప్తున్నారు అయితే ఈ జ్ఞానం వరే టెన్స్ వస్తుంది ఇది జ్ఞానం దానంత తది ఏది దానంత తది కాదు దాని జ్ఞానం తల్లి గర్భంలో చేరితే ముక్కు వస్తుంది కళ్ళు వస్తాయి చెవులు వస్తాయి శరీర నుంచి వైపు వస్తే వయస్సు వస్తుంది గెడ్డం వస్తుంది మేసం వస్తుంది గుట్టు అన్నీ వస్తాయి జ్ఞానం మాత్రం రాదు ఎన్నో తీస్తే విచ్చానాన్ని మహాత్ముల ద్వారా పొందాలి ఇది యూనివర్సల్ గురువు అలానే భగవాన్ నమ మహర్షికి అలా రాలేదు అంటే ఆయన పూర్వజన్మలో వచ్చింది ఆయన జ్ఞానం ఆయన యత్నించే ప్రార్థము ఆయనది పెద్ద సుఖ ప్రార్థము సమాజాన్ని మానవ సమాజానికి ఒక పెద్ద సుఖ ప్రార్థం ఆయన ఇంకో జన్మం తీసుకోవాల్సి వచ్చింది ఆయన అంతకు జన్మలో గురువు శుశ్రూష చేసి ఆయన అడిగారు గురువు కావాలే ఆయన గురువు కావాలని చెప్పారు అంటే జిద్దు కృష్ణమూర్తి గారికి గురువు లేరు అంటే ఇప్పుడు జిద్దు కృష్ణమూర్తి గారికి గురువు ఉన్నారో నీకేం చూసి గురువు కావాలండి కాబట్టి మొత్తానికి ఎనీవేస్ టాపిక్ వైఫ్ డివియేషను సో మనం మహాత్ముడి దగ్గర జ్ఞానాన్ని పొందాలి అయితే మహాత్ముడు అంటే ఎవరు ఇట్స్ ఎ సో క్షవః కార్మి కాహృద సర్వదేహి కొంతమంది అంటారు మాకు హాస్ప్లు ఎవరో తెలియలేదండి తెలుసుంటే మేము జ్ఞానాన్ని పొందే వాళ్ళము వీఆర్ లుకింగ్ ఫర్ ఏ ప్రాపర్ క్యాండిడేట్ అని అంట మంచిదే తప్పైం కాదు బట్ నేనంటారు యూఆర్ నాట్ లుకింగ్ సీరియస్లీ అంట ఇప్పుడు మనం ఏదైనా టీవీ కొనుక్కోవాలనుకుంటే అదే టీవీలు ఉన్నాయో చాలా ఉన్నాయండి ఏది కొనారో తెలియ అని అలా ఎవరైనా అనుకుంటాడా ఎలా ప్రాసెత్ రోజు చూసుకుని వాటిలో అయితే కలెక్టర్ గట్టిగా అనుకోకపోతే ఊరుకుంటాం సో మహాత్ములు ఎవరో తెలియదని కాదుకొని క్యారెక్టర్ స్టిక్స్ తెలుసుకుని కరెక్ట్ గా అప్రోచ్ అవ్వాలి అక్కడ కూడా ఇప్పుడు కూడా బొక్కు కాలుషిట్ వండుకోవచ్చు మహాత్ములు ఎలా ఉంటారు అంటే చెప్తున్నాను నేను క్షణ సుశిక్ష గుణాన్ని కలిగి ఉంటారు అంటే ఎగరవాళ్ళు అనుకూలంగా చేసినా ప్రతికూలంగా చేసినా ఒప్పు తప్పు అని నేను అన్నాను అనుకూలము ప్రతికూలము ఎలా చేసినా కూడా గో రాంగ్ విత్ అది ఒక పెద్ద ఇష్యూ చేసి కూర్చోదు దయాస్వభావం కలిగి ఉంటారు వాళ్ళు ఏదైనా కొంత సేవ చేద్దామనే దృష్టిలో ఉంటారు సుహృద సర్వదేహి నాం అన్ని ప్రాణుల ఎందుకు కూడా ఏదైనా ఒక్క కనబడితే పోలేదానుకో బిస్తా అవుతుంది అని అలాగంటే దయాగుణం కలిగి ఎవరైనా మనిషి మన దారికి వచ్చేదనుకోండి మనం ఏదైనా ఉపకారం చేసి ఏమన్నా ఉంటారు ఫ్యామిలీ సర్వీస్ టూడెంట్ అని ఆలోచిస్తారు అంటే గానీ ఆపోజిట్ డైరెక్షన్ లో ఆలోచిస్తారు అజాత శత్రువ అది వాళ్ళు ఉండరు వీడు మనకి శత్రువు వీడి శత్రువు వీడు కాంప్లిటరు అలాగే ఉండదు శాంత స్వభావం కలిగి ఉంటారు సాధువులు అనబడతారు సాధ సాధుభూష సాధువు పరకాలి సాధు ప్రయో లోక కళ్యాణం కొరకే కృషి చేసుకుని శ్రమించేటువంటి వారికి సాధువు అని పేరు సో వాళ్ళు అలా ఉంటారు అటువంటి వాళ్ళని మనం ఏం అప్రోచ్ అయ్యి సో మనం వాళ్ళతో జ్ఞానాన్ని పొందాలి సేతే సాధవ సాక్షి సర్వసంగి సంగతేషితే అమా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇదే పేరు అమ్మ తల్లికి చెప్తున్నాడని పేరు మొత్తం లోకాల కిందకి జ్ఞానాన్ని అందిస్తున్నారు అన్నమాట ముందే చెప్పాడే లోకంలో జ్ఞానాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టడం కోసం నేను అవతరించామని అన్నాడు కదా తల్లి నిమిత్తం శ్రీకృష్ణుడి అర్జునుడి నిమిత్తం అయినట్టు సో ఓ అమ్మ మనము అటువంటి మహాత్ములతోటి సంఘాన్ని ఏర్పరుచుకోవాలి ఫైనల్లీ సంఘాన్ని నుంచి బయటపడాల్సి ఉంది నిస్సంగంగా అసంఘ స్వరూపత అసంగుడు జీవుడు అదే ఆత్మ చైతన్యం స్వరూపతహ అసంఘం దానికి ఏ సంఘం లేదు అదే సంఘం ఉండకపోతే ఎలా గుర్తున్నానండి నేనంటే అదేనా వర్కౌట్ అయ్యింది కదా దానికి సంఘం లేదు సంఘం లేదండి మీరు ఉండాలో అక్కర్లేదు మీ నిర్ణయానికి ఏం వదిలిపెట్టలేదు అది ఆత్మ చైతన్యానికి దేనితోటి సంఘం ఉండదు స్వభావత స్వరూపత అది పరిచిది మీరు ఆ సత్యాన్ని గుర్తిస్తారా గుర్తించారా అదే ఇష్యూ సంఘం ఉండాలా అక్కర్లేదా ఉండకపోతే ఎలాగా దట్ ఈజ్ నాట్ ది ఇష్యూ విశ్వీస మీరు అసంగ స్వరూపులు అనే సత్యాన్ని గుర్తించారా మాటారా మీరు చర్చలు చేసుకోండి అంటే గతించి కాబట్టి మన యొక్క స్వరూపభూతమైన ఆత్మ చైతన్యంలో ఎక్కి సంఘము లేదు మీద చైతన్యం చైతన్యంగా శుద్ధ చైతన్యం ప్రకాశానికి సంఘం ఉండదు ఆకాశానికి సంఘం ఉండదు ఎందుకంటే కూడా సూక్ష్మపరమైన ఆత్మ చైతన్యంలో ఏ సంగమం ఉండదు ఈ సత్యాన్ని గుర్తించాలంటే ముందు మనము అసహ్యం గ్రహించి బయటపడాలి అంటే సత్సంగా అన్ని చేయాలి ముళ్ళు చేయాలంటే ఇంకో ముళ్ళుతో తీసి ఆ తర్వాత రెండు ముళ్ళు పక్కన పెడతాం అలా అలా తీసిన ముళ్ళు ఏమో లోపలికి తీసిన ముళ్ళు ఈ ఉపయోగించిన ముళ్ళని జాగ్రత్తగా మరి ఇంకో రోజు దాచుకోం రెండు ముళ్ళు పక్కన పెడతాం సో ఈ దుష్ట్రసము లేక సంసార సంఘము నుంచి బయటపడాలంటే అంటే ఆ ఆసక్తి కొంత తగ్గాలంటే మహాత్ముల సంగతి చేయాలి సాధు సంగతి సభ్యులు అనుకుంటాయి మాట మహాత్ముల యొక్క సంగతిలో ఈ సంసార సంఘం కొంత డైపుతుంది అది ఎలాగంటే టాక్సిజన్ సబ్స్టెన్సెస్ ని కొంత మెటాబలైజ్ చేస్తే ఆ టాక్సిన్స్కి కొంత తగ్గుతుంది మీకేది కుచ్చిందనుకోండి ఒక గంట ఎవరికి ఆ నొక్కి తగ్గుతుంది ఎందుకు తగ్గింది చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ లో టాక్సిన్ ఉంటుంది ఆ మెటాబాలి లో కొంత ఘంలో ఇది అయిపోతే ఆ విషం అవిషంగా మారిపోతుంది విషరహితంగా అయిపోతుంది జతలు ఒప్పి తగ్గుతుంది అలాగే కొంతసేపు సంసారంలోనే కూర్చొని ఉంటే వీళ్ళ అవిద్వేషాలు కానుక్రోధాలు వారితోటే సతమతమైపోతూ ఉన్నట్లయితే మనస్సుకి విశ్రాంతి ఆ కాలుష్యాన్ని మనస్సు భరించలేదు సాధుసంగతి ఉన్నట్లయితే శ్రవణం అనేది వారానికి గంటలో గంట శ్రవణం అనేది ఒకరోజు జీతనం ఏదో ప్రసంగంలో అయితే ఒక కీర్తన దేవాలయానికి వెళ్ళడం విజ్జీతం ఇటువంటి సంగమం శ్రవణం అంటే సాధు సంగతి అని ఉంటే ఈ సంసారం అనే ఆక్షసికి కొంత తగ్గుతుంది ఆ విధంగా ఆ సాధువులు ఎందుకు సంగారమం కోరాలి అని అంటే అర్థతాం ప్రసంగా పదంతి సత్సంగాన్ని చేస్తూ ఉన్నట్లయితే వారు హృదయమునకు చెవులకు అంటే మంచి మధురము మధురంగా ఉండేటువంటి ఇంకో అయినటువంటి విషయాలను చెప్తూ ఉంటారు అవి మనం జాగ్రత్తగా వింటూ ఉంటే ప్రతి ఒక్క వాటిని సేవిస్తూ ఉన్నట్లయితే ఏమవుతుంది అపవద్ధవర్మని ఈ మోక్ష మార్గం ఆత్మ విచార మార్గం శ్రద్ధ శ్రద్ధ అంటే యాక్సెప్టింగ్ సబ్జెక్ట్ టువ్ అంటే ఫస్ట్ స్టెప్ మేము వేస్తున్నాము ఆ తర్వాత మనకి సత్యం గోచరిస్తుంది అనేటువంటి ఒక నమ్మికతో ముందుకు అడుగులేక విశ్వాసం కాదు విశ్వాసం అంటే ఈ వెరిఫికేషన్ ఏమి ఉండదు అలా బిలీఫ్ పెట్టుకోవడం అని కానీ శ్రద్ధ అంటే సబ్జెక్ట్కి వెరిఫికేషన్ చేప ముందు వేసుకోవడం దాన్ని చేప ముందు వేసుకుంట తగ్గుతుందా తగ్గదా అంటే ఏమో తగ్గుతుందేమో లేటర్స్ ట్రై తగ్గలేదనుకోండి కొన్ని ఊరుకోవచ్చు ఏముండదు విషయం దాని పేరు శ్రద్ధ ఇక వెరిఫై కాబట్టి సో ఇది కూడా అలాంటి శ్రద్ధ ఆ తర్వాత ప్రీతి ఎందుకు బయలుదేరుస్తాం ఆ విధంగా వాడు చాలా ముందుకు వెళ్ళగలుగుతాడు అంటే అప్పుడు దేవభూతుడు వాచ ఆవిడ ప్రశ్న వేసుకోండి ఆయన భక్తి అనంతా నువ్వు భక్తి ఉండాలి ప్రజలను సాధుక సేవించినటువంటి భక్తి నిర్మాణం అవుతుంది నేను చెప్పేది అసలు ఈ భక్తి అంటే ఏమిటో కొంచెం నాకు చెప్పు కాచిత్ వై ఉచిత ఈ కృషి మమగోచర ఆ భక్తి యొక్క స్వరూపాన్ని ఈ కొంచెం వివరిస్తావా అని అనుకుంటున్నారు ఆయన అని ఆయన ఆయన దాన్ని వ్యాఖ్యానిస్తారు ఓకే చూడాలి దేవానా గుణలింగా శ్రీ భగవాన్లు ఆచారు ఆనుశ్రవిక కర్మణే సత్వ ఏక మన సహ వృత్తి స్వభావితీక్రియ మనకి ఇంద్రియంలో ఐదు ఇంద్రియాలు ఇచ్చారు దేవా దేవానాం గుణలింగా సో దేవంలో దేవా అంటే ఇంద్రియ ప్రకాశింపజేసేది ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క లింగము ఇది లింగము అంటే సూచించేటువంటి జ్ఞానము సో నేత్రేంద్రియము రూప జ్ఞానాన్ని కలిగిస్తుంది శ్రోత్రము శబ్దజ్ఞానాన్ని కలిగిస్తుంది ఈ విధంగా ఈ ఐదు ఇంద్రియాలు ఉన్నాయి ఈ ఇంద్రియములను ఈ ఇంద్రియముల ద్వారా పనిచేస్తూ మనస్సు మనస్సు ఏం ఇంద్రియాల ద్వారానే ఇంటరాక్టివ్ నేను మీతో మాట్లాడుతున్నాను అంటే మనస్సు పెట్టే మాట్లాడతాను కానీ మనస్సును దేని ఎందుకు నిహితం చేస్తాను పెట్టడం అంటే ఎక్కడ పెట్టడం అంటే వాకింద్రియా అనేది మనస్సును జోడిస్తాను చూస్తున్నాను అంటే మనస్సును కంటికి జోడిస్తాను అలైన్మెంట్ అలా చేస్తాను కాబట్టి మనస్సు ఈ ఇంద్రియాలు ఈ ఐదు ఐదు ప్లస్ ఒక ఆరు ఫైవ్ ప్లస్ ఫైవ్ కర్మేంద్రియాలు కూడా చెప్తే మనస్సు ద్వారానే కాళ్ళు నడుస్తాయి మనస్సు చెప్పినట్టుగానే చేతులు పనిచేస్తాయి సో ఈ చేతులు నేను లేలా ఉంటున్నానంటే మనసులో ఉండేటువంటి భావన కనుక కూడా కదా సో ఈ కన్నేం చేయాలి సో ఐదు ప్లస్ ఐదు ప్లస్ ఒక సార్ ప్లు పుష్పం సో ఈ పదకొండు ఈ వీటి దాటిలో అవి ఉండడం కాకుండా వీటిని అన్నింటినీ కూడా ఫోకస్ చేసి సింగిల్ పాయింట్ లో ఫోకస్ చేయాలి ఏ ఫోకస్ సత్వ ఏవైక మనసత్ అంటే సత్వగుణప్రధానే శ్రీ మహావిష్ణువు సత్వగుణప్రధానం అయ్యేటప్పుడు శ్రీ మహావిష్ణువు ముందు ఈ మనస్సుని అన్ని ఇంద్రియాలని ఏకాగ్రం చేయాలి ఎందుకోసమో ఏకాగ్రం చేయాలి ఇదో కృష్ణ వాట్ ఈస్ ఇట్ పని బిస్ ఒక మహాత్ముడికి ఒక బిజినెస్ మ్యాన్ వెళ్ళారు వెళ్ళి ఆ అయ్యా నాకు సాధన ఉపదేశించండి అంటే అయ్యేం చేస్తామంటే నేను పెద్ద బిజినెస్ ఏదో చేస్తూ ఉంటారు పెద్ద సాధన అంటే అన్నారు ఇప్పుడు రామరామాన్ని రాస్తూ ఉంటూ శ్రీరాము శ్రీరాము శ్రీరామ రాయి అలాగే అంత జాగ్రత్త రాయి అని తలాగేస్తారు అంటే ఈ నాకు అలా రాసిడైతే బిజినెస్ చేయడానికి వచ్చేవారు నా దగ్గరికి లేకపోతే సాధనం కోసం వచ్చేవారు ఈ బిజినెస్ బుద్ధి పాలించేవు కదే అని ఏం ఆ ప్రశ్న వెళ్ళిపోవడం ప్రశ్న వేయడంలోనే దోషం ప్రయోజన అపేక్ష లేకుండా మనం కర్మలు చేయటం నేర్చుకోవాలి ప్రయోజనం లేదని మీరు అనుకోవద్దు ప్రయోజనం వస్తుంది ప్రయోజనం చేసి చూసి కర్మ వల్ల పెట్టాలనుకోండి కానీ ప్రయోజనం వస్తుంది ప్రయోజనం ఎందుకు వస్తుందని ఎందుకు వస్తుందని నీకు తెలుసు ప్రయోజనాన్ని అంటే ఫలం కదా ఫలాన్ని చీవీ స్వరుడు కర్మ ఫల ధర్మ ఫల దా ఆయన పూచ్చింది ఏ ఫల లించి వడేనా లెట్ మీ నాట్ మేనిఫులేట్ ది రిజల్ట్ మా కర్మఫల హేతు హిందు విషయాల హేతుల విషయం అంత కఠినా ఇప్పుడు కర్మఫలాన్ని మేనిఫులేట్ చేసే ప్రయత్నం నేను ఎందుకు చేయాలి కర్మఫలం ఆ ఇస్తాను ఇవ్వ భోజనం వడ్డదని చేసేవాళ్ళు వేరే ఉన్నారు భోజనం గురించి మనం ఎందుకు ఆ భోజనం ఏర్పాటు అయ్యి చేస్తా అటప్పుడు అది ఏర్పాటు చేస్తారు ఆ విధంగా భగవాళ్ళు చూసుకుంటాడు అసలు మనకు మనం చెప్తాము ఫలం గురించి ఇంటి చేయటం ఫలం అనభిసంఘాయ ఫలముందు తృష్ట పెట్టుకోవచ్చు ఫలం ఉంటుంది ఎక్కడికి పోయాలి ఎందుకంటే అనిమిత్త భగవతి భక్తి సో ఈ పరపతి ఇంద్రియాలని చేర్చి ఒకవతిని ముందు భక్తిని చేయాలి ఎటువంటి భక్తి అంటే నిమిత్తము ప్రయోజనము అంటే ఫలమును ృష్ణలే ఈ భక్తిని చెయ్యాలి చేసినట్లయితే అది భక్తి యొక్క స్వరూపం భక్తి కీకృష్టిని అడుగుతోంది కానీ అందుకోసం ఆయన అలాగే జనరల్ గా భక్తిని డిఫైన్ చేశారు ్రమవత ప్రధాన తిరుషేశ్వర నలభై ఒకటో శ్లోకంగా చూసాను ఆత్మన సర్వభూతానా భయం కేవలం నివర్త అని ఆయన ఒక పిలుస్తుంది అన్ని చాలా సైకాలజీ ఫిల్స్ నా అభిప్రాయం నేను అదే దృష్టికోణంలో నా కళ భాషిస్తూ ఉంటాయి సో అంటే స్పిరిచువాలిటీ అని అదేదో మన జీవితానికి దూరంగా ఎక్కడో ఎత్తుదో ఉండేది అని అలా అనుకుంటారు జనం అలా అనుకోవడంలో వాళ్ళు మనకి దూరంగానే నీ నీలికి ఉంటుంది అంతా కూడా రావాలి మనకి ఎక్కడ ఏమైనా ఐ డోంట్ థింక్ తీసుకో ఐ సిన్సియర్లీ బిలీవ్ ఎందుకంటే శాస్త్రం అలా చెప్తోంది శాస్త్రం మన జీవితాన్ని సుధారు కోసం వచ్చింది కానీ ఏదో కొండ మీద కోచింగ్ చూపించడం కోసం కాదు జీవితంలో దాని యొక్క అది అభిప్రాయం చూడు నీకు సంసారంలో భయం ఉన్నది ఎందుకంటే పోగే రోగ భయం ఉదయం క్యుతి భయం అని ఇలాగా ఈ భయాలన్నీ లెక్కెచ్చాడు భయ నగరంలో భక్తుల సుభాషితాల్లో నాకు మొత్తం గుర్తులే దగ్గర ఇస్తూ ఉంది రోగిద్దామంటే రోగమే దాని మొత్తం ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకోపోతా ఉంటే ఐస్ క్రీము తినేస్తున్నారు వెయిట్ పెరిగిపోతాడు లేదు మొత్తమే ఉంటాడు ఆ మాట రాకపోయినా ఎవడో ఎవడో అన్నమాట గుర్తు ఓదే రోగ భయం బీజము లేని భోగము ఈ ప్రపంచంలో లేదు రోగే రోగ భయం గుటి భయం అని ఇలాగే చాలా ఉన్నాయి దృష్టి సో ఈ సంసారంలో భయం అధికంగా ఉన్నది అయితే ఈ భయానికి తప్పించుకునే ఉపాయం ఏంటి ఉండాలి కదా భయాన్ని తప్పించే ఉపాయం మానవుడు ఏమో పెంచాడంటే భయం ఏ సంసారంలో ఉందో భయ నివారణ ఉపాయం కూడా ఆ సంసారంలో ఉంది అనుకుంటారు అక్కడ వేస్తారు అది తప్పు భయం బయట ఉంది భయ నివారణ కూడా బయట ఉంది అది అప్లైస్ కరెక్ట్ ఇన్ సమ్ ఏరియా ఫిజికల్ ఏరియాస్ లో అప్లై అవుతుంది ఇప్పుడు బ్యాక్టీరియా బయట ఉన్నాయి అది భయం మనకి ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని నివారించేటువంటి మందు కూడా బయటే ఉండేది నాకెంటైది ఘటాల్స్ ఘటాల్స్ నాకే ఎంటైతే అసలు మెడిసిన్ ఒకప్పుడు ఆ బేసిస్ మీద నడిచింది అలోపెతిక్ మెడిసిన్ ఇప్పుడు అలోపెతిక్ మెడిసిన్ లో కూడా వాళ్ళు కూడా బేఆర్ థింకింగ్ రోగం బైక్ నుంచి వచ్చింది మందు కూడా బైక్ నుంచి వచ్చింది అంటే కొన్నిసార్లు రోగం బైక్ నుంచి వచ్చింది మందు బయటికి వెళ్ళినా ఎందుకంటే లోకల ఇమ్యూనిటీ లేదు లేకపోతే మీరు ఇది బతకాలనే ఆశ లేదు ఆ మందు అన్ని వేళగా పనిచేయదు లోకల పరిస్థితులమైన ఆహార కూడా మందు పనిచేస్తుంది కాబట్టి దీస్ ఈస్ ఎ బిగ్ డైలమా ఫర్ డాక్టర్స్ సో వాళ్ళు కూడా ఈ మధ్య స్టాండింగ్ నిజంగా నేను ఇల్లు ఇలాంటి పుస్తకాలు ఇవ్వకుండా చూశాను ఎనివే దట్ ఇది దిగ్ టాపిక్ బైక్స్ సో టయింట్ ఆయన అంటాడు సంసారంలో భయం ఉండే కానీ సంసారంలో అభయం లేదు భయానికి ఆకూడేది అభయంగా మరి అభయం ఎక్కడ ఆత్మని ఆత్మ ఆత్మని ఎందుకంటే ఆత్మస్వరూపంగా భగవానుడు సో ఈ సంసారాన్ని అంతనీ కూడా నియంత్రణ చేసేటువంటి ఆత్మ చైతన్యంలో నీకు అభయ స్థానం ఇదని బాధ్యం నుంచి భయం లేదు ఎందుకు మీరు మాట్లాడవలసి వచ్చింది వీ వాంట సొల్యూషన్ ప్రతియ మీరు మీ సొల్యూషన్స్ లేవు మనకి రెండే సొల్యూషన్స్ మన హృదయంలో కారణాలు ఉన్నాయి దే నీడ్ ఎ సొల్యూషన్ హృదయంలో భయం ఉన్నది సొల్యూషన్ అంటే ఈ రెండు సొల్యూషన్స్ ఒకలా ఉన్నాయి కొంచెం స్వామి ఒక పుస్తకం ఇస్తారు యు ఆర్ ది ప్రాబ్లం యూఆర్ ది సొల్యూషన్ సో ఆయన అంటాడు ఆత్మస్వరూపం నుంచే సొల్యూషన్ ఉదయిస్తుంది